ఈ రోజు రేపు ఆయన మూడు రోజులు ఏర్పాటు చేసుకోవడానికి మీకు సహాయం ఇస్తారు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి గమనస్తుండగా మాట్లాడి అనేక మందిని రక్షించిందైనాకరానికి మాట్లాడి మన పరిస్థితులు సహాయం మూడు రోజుల మీటింగ్ అనే గ్రామానికి వరుసల బిడలకు ఏకీకరంగా అది యేసుక్రీస్తు నానకందరి వననాలు ముఖ్యంగా స్థానికులకు పాస్టర్ గారికి తర్వాత నంబూరు రత్నం మెమోరియల్ ఈ యొక్క సంస్థ స్థాపకులకు మరియు మెంబర్స్కి అందరికీ వననాలు పెంచుకుంటున్నాం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇదే ప్రాంగణంలో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం నాకు అనుగ్రహం అనుగ్రహించబడింది ఆ కాలంలో ఎంతమంది వాక్యమైన నాకు తెలియదు దేవుడు మరి మనకి ఇటువంటి అవకాశాన్ని అనుగ్రహించింది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఎందు నిమిత్తమై ప్రభు మనల్ని ఇక్కడికి నడిపించాడు మనందరినీ మరి విశేషంగా ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ దేవుని వాక్యం పట్ల ఎంతో ఆసక్తి ఉందని నేను విశ్వసిస్తున్నాను లేకపోతే మీరు ఇంత ముందే వచ్చి కూర్చోరు మరి అనేకులు రాలని స్థితిలో ఉంటుండగా మీకు బాధ్యత నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ విన్న వాక్యం మీరు వెళ్ళి మీ స్నేహితులతో పంచుకోవాలన్నది నా కోరిక మీరు పంచుకుంటారని కూడా నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే అనేకులకు ఇటువంటి అవకాశము దొరకకపోతుంది అనేకులు ఇటువంటి వాక్యాన్ని విలగని స్థితిలో ఉంటున్నారు ఎందుకంటే ఆదివారాలు ఆరాధన సమయంలో మీరు వాక్యాలు వింటూ ఉంటారు పబ్లిక్ మీటింగ్స్లలో అనేక ప్రాంతాలలో కుటుంబ ప్రార్థనలలో మీరు వింటా ఉంటారు కానీ ప్రవచనాత్మకమైన పరిచర్యం అది గత ఇరవై సంవత్సరాల నుండి మేము ఈ యొక్క పరిచర్ని కొనసాగిస్తున్నాం కేవలం ఇది ప్రభువాద కలిగిందని మేము విశ్వసిస్తున్నాం మేము ఇక్కడికి రావడం కూడా ముఖ్యంగా డాక్టర్ చక్రవర్తి గారు మమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించినారు సాయంత్రం అడిగిన తన్ని ఇక్కడికి వచ్చి ఎంత కాలం అవుతుంది అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు అంతేనా పది సంవత్సరాలు కాబట్టి పది సంవత్సరాల క్రితము ఇక్కడ ఏ వాక్యం చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ జ్ఞాపకం ఉందో నాకు తెలియదు ఈరోజు ఆ వాక్యాన్ని నేను తిరిగి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం దాని తర్వాత మీరు మీ హృదయంలో ప్రార్థించుకోండి ప్రభువాన్ అతను మాట్లాడే ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడని రాయి రప్పగా అతను అతను ఖచ్చితంగా మాట్లాడతాడు ఆరాధన చేయాలా ప్రార్థనలు చేయాలా ఆయన స్వరం వినాలా ఆయన స్వరం వినే సమయానికి అనేకులు జాలకోవడం జరుగుతా ఉంది సమాప్తి ఈ మనం వస్తున్నాం ఈ కాలం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు క్షణంలో జరిగిపోతుందంత నోవా జల ప్రళకాల మరింతగానే ఉండే ఎవరు గురితెరగిన సమయంలో జల ప్రళయం జరిగింది కదా అందరిని కొట్టుకొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది జలం కేవలం ఒక్క కుటుంబమే ఎనిమిది మంది అందరు కొట్టుకొనిపోయినారు ఒక్క కుటుంబం ఎనిమిది మంది అంతే జలం ఎవరిని విడిచిపెట్టింది ఎనిమిది మందిని తమ నిదారహితులుగా ఉన్న ఆ ఎనిమిది మంది నోవా కుటుంబం అయినా వారిని విడిచిపెట్టింది తక్కిన వాళ్ళందరూ కొట్టుకొనిపోయినారు అలాగుననే మనుషుకు మనం అక్కడ ఉండును అని మన ప్రభువే తన నోటి ద్వారా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే మన తెలుసు వార్తంలో కాబట్టి ఇటువంటి ప్రవచనాత్మకమైన విషయాలను మనం కొన్ని ఈరోజు ధ్యానించబోతున్నాం చూడండి ప్రవచనాలు నెరవేరే క్రైస్తవులు ఏ రీతి అన్న విషయం మీరు గ్రహించాలి ఆదివారం మీరు ఎన్నో ఆదరకరమైన విషయాలు వింటూ ఉంటారు వాక్యాలు దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తూ ఉంటాడు మన విశ్వాసం ఎంతగానో బలపరచబడతా ఉంటాడు కానీ ఆయన ప్రవచనాలు బైబుల్ ప్రవచనాలు నెరవేరే టైంకి మనం అందరం మనం తెలుసుకోకపోతే మన పరిస్థితి ఏం జరుగుతుంది మనసుకు మన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అది ఒక ప్రవచనం మన ప్రభు నోటి ద్వారా వచ్చింది అని తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులలో నిజంగా విశ్వాసముంటదా మన ప్రభువు పుట్టే సమయానికి కూడా ప్రవచనము నెరవేరుతున్న సమయంలో ప్రకృతి సహజమైన ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరూ గుర్తించలేదు ఆయన పుట్టే సమయానికి ఇస్రాయెల్ దేశంలో గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప సేవకులు గొప్ప రాజులు ఎవరు గుర్తించలేకపోయినారు మెసయా పుట్టబోతుండని కేవలం రెండే కుటుంబాలు ఆయన పుట్టుకను గుర్తు చేసుకోగలిగినాయి జ్ఞాపకం ఎలిజబెత్ జరి కుటుంబము యోసేఫ్ మరియల కుటుంబం ఈ రెండే కుటుంబాల ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవేశం నెరవేరేటైంకి రెండే కుటుంబాలా ఆయన పుట్టుకకు సంబంధించిన ఐదు వందలకు పైగా ప్రవేశాలున్నాయి బైబిల్లో కానీ రెండే కుటుంబాలు ఆ ప్రవచాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి తగిన కుటుంబంలో ఏమైనాయి ఎవరు గుర్తించలేదు ప్రభువుని ఎవరు గుర్తించలేదు ఆయన రెండోసారి తిరిగి రాబోతున్నాడు భూమి మీద విశ్వాసాన్ని కరుగునునా అన్న ప్రశ్నేస్తున్నాడు ఈ ప్రశ్నని మీరు జ్ఞాపకం చేసుకోండి కొంచెం ప్రార్థనలో సమయం గడుపుదాం దాని తర్వాత నేను మిమ్మల్ని దీర్ఘంగా వాక్యంలో నీకు తీసుకెళ్లిపోతాను ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రవ్వా కరెక్టే మీరు పుట్టే సమయంకి ఎవ్వరు గుర్తించలే ఆ ప్రవచనం నెరవేరే టైంకి ఎవ్వరు గుర్తించలే మీరు తిరిగి వచ్చే టైంకి భూమి మీద విశ్వాసం ఉంటుందా అని మీరే ప్రశ్నిస్తున్నారు కాబట్టి మమ్మల్ని పరిశీలించుకోవ్వా మా హృదయాన్ని పరిశీలించండినైనా అని ప్రార్థిస్తాం పరిశుధ్రవకు దేవా మీకు వదనాలైనా మహోన్నతుడా మహిమ స్వరూపి మీకే వదనాలనైనా ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని జరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకెంతో బదనాలు ప్రవ్వ అనేకుల తండ్రి ఇటువంటి అవకాశాన్ని పొందజేస్తే ఉంటున్నారు వాళ్ళ బలహీనతలు మీకే తెలుసు ప్రవ్వా కానీ అయినా ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఎవరు కూడా ఈ వాక్యం నుంచి తప్పిపోవడం మీకు ఇష్టం లేదు అయినా కాబట్టినైనా మమ్మల్ని అందరి మీద ప్రాంతాలు నడిపించినారు బట్టి మీకు ఎంతో బదనాలు ముఖ్యంగా బ్రవ్వా ఈ యొక్క వార్త వచ్చిన మీ నందరినీ ఆశ్రవించండి వాళ్ళ హృదయాలను పరిశీలించండినైనా భూప్రబమాలు ఇంకా ఏమైనా బలహీనతలుంటే వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మమ్మల్ని ప్రేరేపించండి ప్రభావ మీ కనికరం మాకు అవసరం మీ కృప మాకు అవసరం అది లేని మీ జీవితం మేము జీవించలేమునైనా యుగ సమాప్తి చివరి అంచు భాగానికి మేము వచ్చేసినాం ప్రవచనాలు నెరవేరే టైంకి క్రైస్తవ జీవితం ఆదరణకరమైన బోధలో ఐశ్వర్యకరమైన బోధలో తులతూగుతుందినైనా కానీ హెచ్చరిక బోధని ఎవరు సహిస్తలేరు ఎవరికి ఇష్టం లేదు ప్రభావ ఇటువంటి బోధ వినడం వాల జీవితాలు సరి చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండలేదు అంత సరిగానే ఉంది అంత క్రమంగానే ఉంది అనుకుంటున్నాను కానీ ఎవర గురితెరిగిన సమయంలో జలప్రాయంలో వచ్చి వారిని అందరినీ కోనిపోయాను అలాగూడనే మీ రాకం ఉంటుందన్నారు ప్రోవా అది తలుచుకుంటేనే మాకు ఎక్కడని భయం మమ్మల్ని వెంటాడుతుంది కానీ ప్రోవా ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన వారు ఎవరు భయపడరు ధైర్యంగా మీ యొక్క రాక దినం నలబడతారు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని వాక్యాం సలభిస్తుంది కానీ ఈ సత్యాన్ని గ్రహించిన వారు తండ్రి కొరకు ఎంతో కాలంగా ఎదురు చూసిన బిడ్డల నిలబడి తండ్రి వచ్చినప్పుడు కౌకలించుకొని ముదలడం ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రవ్వా అటువంటి బిడ్డలుగా తయారు చేసి వాక్యానికి సిద్ధపరచండి వాక్యాన్ని వినడమే కాదు ప్రవ్వా మా ఓ ప్రవ్వా అవలంబించుకోవాలా జీర్ణం చేసుకోవాలా అవలంబించుకోవాలా మరి విశేషంగా అనుభవపూర్వకంగా ఈ యొక్క వాక్యం మేము అనేకలా ప్రకటించాలా ప్రకటించకపోతే శ్రమ అన్నారు క్రైస్తవులందరికీ శ్రమ తప్పదు ప్రకటించకపోతే కాబట్టి మేమంతా ప్రకటించే క్రైస్తవుల్లాగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెలిగా కొంత కష్టతరంగా ఉన్న మీరు ఈ యొక్క వాక్యాన్ని సహించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మిమ్మల్ని నేను ఆదరించాలంటే ప్రభు యొక్క ప్రేమని మీతో నేను పంచుకోవాలంటే కొన్ని విషయాలు నేను తప్పక చూపించాల్సిందే అవి మీ హృదయాలు మండొచ్చు ఆ మీ హృదయాలు కొంచెం తలవరం రేకి కానీ కొంత సహించండి మీరు వాటిని పరిశీలించండి ఆ వాటిలను జాగ్రత్తగా ధ్యానించండి వాటిని పరిశీలించి స్వీకరించండి ఎందుకంటే చెప్పేవాడు ఎవరన్నా వచ్చేవాడు ఎవరైనా ప్రభు నుంచి వచ్చాడా ప్రభు తరపున వచ్చాడా ప్రభు ఆత్మ అందుకున్నవాడా కాదా అని పరిశీలించకుండా మటుకు ఏ వాక్యం మీరు స్వీకరించడానికి వీలైంది కాబట్టి మీరు యుగ సమాప్తిలో మోసపోకుండా ఉండాలంటే ఎందుకంటే పలువురు జ్ఞాపకం చేసిన అనేకలు వచ్చి పలువురిని మోసగిస్తారు కాబట్టి మీరు మోసపోకుండా ఉండాలా అంటే మటుకు మీరు పరిశీలించాలా ఈ వాక్యము చెప్పబడిన వాక్యం బైబుల్లో ఉన్నదా లేదా ఈ ప్రవచనాలు బైబుల్లో ఉన్నాయా లేవా చెప్పబడుతున్న దర్శనాలు బైబిల్లో ఉన్నాయా లేవా అని మీరు వాటిని పరిశీలించి స్వీకరించి మీ విశ్వాసం బలపరచుకోండి మరి విశేషంగా ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి సిద్ధపడండి మొదటిదిగా హుషయా గ్రంథము నాలుగవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని మీకు చూపించబోతున్నాను యుగ సమాప్తికి వచ్చినప్పటికీ క్రైస్తవ జీవితము ఎందుకు ఈ రీతి ఉంది ఆయన వాక్యానికి విరుద్ధంగా ఎందుకు జీవిస్తుంది అన్న విషయము మిమ్మల్ని మీకు నేను చూపించాలనుకుంటున్నాను అంత బాగానే ఉంది ప్రార్థనా జీవితం బాగానే ఉంది నేను రక్ష అనేసి సమర్థించుకోవడం కాదు హృషయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఒక వాక్యము మన కొరకు చెప్పబడింది చూడండి పాత నిబంధన కాలంలో వాక్యము ఈ రోజు కూడా నెరవేరుతుంది ఎందుకంటే ఇది జీవవాక్యం ఇందులో జీవముంది కాబట్టి అది ఆయన వచ్చేంత వరకు దాని పని అది కొనసాగించుకుంటూనే ఉంటుంది కాబట్టి ప్రతి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా స్వీకరించాలా చూడండి చదవండి ఇప్పుడు నా జనులు చూడండి జ్ఞానము లేని వారి నశించుచున్నారు ఏ జనులు నా జనులు ఇప్పుడు చదవండి నా జనలు జ్ఞానము లేని వారై నశచుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజగుణవు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును ఇది చాలా చాలా చాలా చూడండి ఇది కొంచెం కఠినంగా ఉన్న వాక్యం కాని ఎందుకు ప్రభువు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అది ఎందుకు తన బిడల పట్ల కొంచెం కఠినం చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చూడండి తల్లిదండ్రులు పిల్లలు చెడిపోతుంటే కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తారు వాళ్ళని హెచ్చరించడము కొట్టడము తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి పిల్లలు నశించిపోవద్దు పిల్లలు చెడిపోవద్దు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఆయన దృష్టిలో మన మందరమైన పిల్లలము సంగము గురించి ఇక్కడ హెచ్చరికలాగా చెప్పడింది నా జనులు అన్నప్పుడు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు కొంతమంది అనొచ్చు ఇది పాత నిబంధన కాలకు ఇస్ట్రాంతి సంబంధించిన వాక్యం కదా అని మీరు అనొచ్చు కానీ చూడండి పేతు రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు పేతుర రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ అష్టంలో ఈ జనులు ఎవరు నా జనులు అంటే ఎవరు కేవలము శారీరకంగా పుట్టిన ఇస్రాల్ పదలా లేక ఇస్రాల్ దేశంలో పుట్టిన ఇస్రాల్ పదలే ఆయన జనుల లేక ఇంకో ఎవరైనా ఎవరి గురించి అని చెప్పబడిందా ఇక్కడ చూడండి రెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఒక జనం గురించి చెప్పబడింది వీరే ఆయన జనులు అని హెచ్చరిస్తుంది వాక్యం రెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షము అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాచక సమూహము చూడండి పరిశుద్ధ జనంగము దేవుని సొత్తు చూడండి ఎన్ని పేర్లు పెట్టాడు దేవుడు మనకి యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వాళ్ళే పరిశుద్ధ జనంగం అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రకృతి సహజంగా పుట్టిన వాళ్ళు కాదు అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది చూడండి ఈ ప్రశ్న అనేకలకు ఉంటుంది ముఖ్యంగా ఎందుకు ప్రజలకి తన ప్రజలకి జ్ఞానం లేదు అని హెచ్చరిస్తుడు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఎందుకు జ్ఞానం లేదు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తే అవి ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతాయి కానీ ముఖ్యంగా వ్యక్తిగత గుర్తింపు మనందరికీ దేవుడు దేవుని ప్రజ అన్న గుర్తింపునిచ్చిండు దేవుని సొత్తు అన్న గుర్తింపునిచ్చిండు పరిశుద్ధ జనంగము అన్న గుర్తింపునిచ్చిండు ఏ రూపకంగా ఏసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించడం విధానంగా కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ఆవరణములు మనలను పరిశుద్ధ జనాంగంగా తయారు చేసింది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎవరు పరిశుద్ధ జనాంగం ఈ వాక్యం ప్రకారంగా క్రైస్తవులని పరిశుద్ధ జనాంగం బైబిల్ సెలవిస్తుంది తర్వాత ఈ ప్రశ్న యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తనకి ఈ ప్రశ్న తటస్థించింది తను ఎవరు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కాబట్టి ఈ వ్యక్తిగత గుర్తింపు సంబంధించిన విషయాన్ని మీ అనుకొని ఈరోజు ఈ రోజు నేర్పు వ్యక్తిగత గుర్తింపు కొరకు మనం అందరం ప్రయాసపడతాం ఈరోజు మరి విశేషంగా క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు ప్రతి సంఘము తమ గుర్తింపుల కొరకు ప్రయాస పడతా ఉంది మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ అందరూ కరెక్ట్ అయితే ఎవరిది రాంగ్ అందరిది రాంగ్ అయితే ఎవరిది కరెక్ట్ కాబట్టి ఈ ప్రశ్న యోహాను మతైసు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో తటస్థిస్తుంది మన ప్రభు జీవితంలో ఒకసారి చూడండి పదమూడవ అధ్యాయం వచనం యేసు ఫిలుపుదైన కైసలయ ప్రాంతంలోకి వచ్చి చూడండి మనుషకుమారుడు ఎవడని జనులు చెప్పుకొని చిన్నారని తన శిష్యులను అడుగగా ఒక్క నిమిషం చూడండి యేసు ప్రభు గురించి మనుషులు ఏమనుకుంటున్నారో అని తన శిష్యులని ఆయన అడుగుతున్నాడు ఇది ఏంటంటే గుర్తింపు గురించి ప్రతి ఒక్కరికి గుర్తింపు చాలా ప్రాముఖ్యమైంది నీకు నాకు మనకందరికీ ప్రతి ఒక్కరికి సేవ జీవితంలో ఉన్నవారికి విశ్వాస జీవితంలో ఉన్నవారికి క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి అందరికీ వ్యక్తిగత గుర్తింపు చాలా ప్రాముఖ్యమైంది నీ గుర్తింపు నీకు తెలియకపోతే ఆయన నుంచి నువ్వు ఏ రీతిగా ఆశీర్వాదాలు పొందుకోగలవు ఆయన కొరకు ఏ రీతిగా జీవించగలవు కాబట్టి నీ గుర్తింపు నీకు తెలివాలా అన్న విషయం గురించి నేను కొంతసేపు ఇక్కడ సమయం గడుపుతున్నాను ముఖ్యంగా ఆయన గుర్తింపు ఏంది ఏసుప్రభు ఎవరు నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అని శిష్యులు అడిగినప్పుడు ఏమంటున్నారు చూడండి పద్నాలుగో వచనంలో వారిలో కొందరు బాప్తి యోహననియో కొందరు ఏలి కొందరు ఎర్మియానియో అనియో ప్రవక్తలో ఒకరినియో చెప్పుకొని ఆగణిస్తారు చూడండి యేసు గురించి ఈ లోకంలో ఆయన కాలంలో మనుషులు ఏ రీతిగా తన గురించి గుర్తిస్తున్నారు తన ఏరీతే గుర్తిస్తున్నారు కొందరు బాప్తిజం ఇచ్చి వ్యవహారాన్ని గుర్తిస్తున్నారు మరికొందరు అతన్ని ఏ రీతి ఏలియా అని మరికొందరుయా అని కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి ఈ రోజు కూడా ఇది ప్రశ్నలాగుంది యేసు ప్రభుని ఏ రీతిగా మనుషులు గుర్తిస్తున్నారు క్రైస్తవ జీవితంలో నేను గమనిస్తున్నాను మరి విశేషంగా ఈ కాలంలో క్రైస్తవ సంఘాలలో ఆయనని దేవుళ్లాగా గుర్తిస్తలేరు కొన్ని సంఘాలలో నేను ఈ మధ్య ఈ విషయాలు చర్చిస్తా ఉన్నాను ఆయన నీ దేవుడి ఆ కాలంలో ఈలియా అనియో బాప్తమిచ్చి యోహానియో ఇర్మియా గుర్తిస్తున్నారు మీరు కూడా ఆ రీతిగా గుర్తిస్తే మీ రక్షణ ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి ఆయన రక్షకుడు ఆయన దేవుడు అన్న గుర్తింపు మీరు గ్రహించకపోతే మీకు నిజంగా రక్షణ కలుగుతుందా ఖచ్చితంగా కలగదు కాబట్టి ఆయన రక్షించేవాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం వేసింది చూడండి పదిహేనవ వచనంలో అందుకే ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొని చున్నారని అడిగాను కాబట్టి ఈరోజు ఈ ప్రశ్న మీకు ఇవ్వబడుతుంది మీరు ఏసు ప్రభుత్వని ఏ రీతిగా గుర్తిస్తున్నారు కేవలం అతను ప్రవక్తలాగా గుర్తిస్తారా లేక కుమారులాగా గుర్తిస్తున్నారా లేక దేవుళ్లాగా గుర్తిస్తున్నారా ఏ రీతిగా గుర్తిస్తున్నారు చూడండి శిష్యులు ఏమంటున్నారు సీమోను పేతరు నీవు సజ్జనవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను కాబట్టి చూడండి మన ప్రభుకి ఒక గుర్తింపు ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రభుకి ఏ రీతిగా అయితే గుర్తింపు మనకి కూడా ఆ రీతిగానే గుర్తింపు అన్న విషయమే ఇంకొక రెండు వాక్యాలు ఏమి మీకు చూపించాక మరి శ్లోక కొంచెం ముందుకు మనం వెళ్లిపోతాం నీకు ఒక గుర్తింపు ఉంది అనేసి ఇందాక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కానీ పౌలు ఈ విషయాన్ని రోగుల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు మీరు దాన్ని గ్రహించాలా మీ గుర్తింపంది శిష్యులు ప్రభు గురించి ఏమంటున్నారు నువ్వు దేవుని కుమారుడవు నువ్వు రక్షకుడవు అని గుర్తిస్తున్నారు మీ గురించి మీరు ఏరీతిగా గ్రహించగలుగుతున్నారు వాక్యం ఏం సెలవుస్తుంది చూడండి బాహ్యమునకు యూదైన వాడు యూదుడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు మందు యూదుడు వాడే యూధుడు చూడండి అంతరంగ మందు యూదుడు నిజమైన యూదుడు ఎవరు అంటే బైబుల్ సెలవిస్తుంది బాహ్యానికి అంటే శరీరకంగా శారీరకంగా యూద గోత్రంలో పుట్టిన యూదుడు కాడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరుశుత జనంగము ఎవరు అంటే ఇక్కడ చాలా తేటగా చెప్పబడుతుంది నిజమైన యూదులు ఎవరు అంటే ఇక్కడ తేటగా చెప్పబడుతుంది బైబుల్ వాక్యం తేటగా చెప్తుంది రెండవ అధ్యాయము లో ఏమని చెప్తుంది అంతరంగమందు అంతరంగమందు అంతరంగ వాడే నిజమైన యూదుడు కాబట్టి నీ గుర్తింపు ఈరోజు నువ్వు గ్రహించాలా దేవుడు నిన్ను పరుషుల జనంగంగా తయారు చేసిన పేతులు జ్ఞాపకం చేస్తే పౌలు ఏ రీతిగా నిన్ను జ్ఞాపకం చేసినాడు నువ్వే నిజమైన యూదునివి నిన్ను అంతరంగ మందు యూధంగా నీ ప్రభువు రక్షకుడు దేవుడు అంతరంగముందు నిన్ను యూధంగా మార్చుకున్నవాడే నీ ప్రభు కాబట్టి నిన్ను పరిశుద్ధ జనాంగంగా దేవుని సత్తుగా మార్చుకున్నాడు కానీ ఎంతమంది తెలిసి ఈ గుర్తింపు మీరు ఎవరండి అంటే నా పేరు నేను చంద్రశేఖర్ చెప్తాను డాక్టర్ చక్రవర్తి పరిచయం చేసుకుంటాడు ఫాస్ గారు తన పేరుతో పరిచయం చేసుకుంటారు మీ పేరు గురించి నేను అర్థండి మీరు ఏ థిక చెందినవారు ఏ కోవకు చెందినవారు అంటే మేము క్రైస్తవులం అండి అంతే బైబిల్ అంతటా క్రైస్తవులు అనే పేరు అనిలు పెట్టినట్టు నేను చూపిస్తా అపోస్తాకారంలో వీళ్ళందరూ ఎవరు అంటే అంటే వీరు క్రైస్తవులు అంటే అని అనిల్ చెప్తున్నారు వాళ్ళకి కానీ నీ అంతటా నీకు ఏ గుర్తింపు ఇక్కడ వాక్యాం సలభిస్తుంది నిన్ను అంతరంగా మందు యూధంగా దేవుడు కాబట్టి నీ గుర్తింపు ఏంటి ఈరోజు నిన్ను యూధంగా మార్చున్నాడు కాబట్టి నువ్వే అంతరంగా మందు లేక యూదురాలువి అనే విషయం జ్ఞాపకం చేస్తుంది ఇంకొక వచనం చూపిస్తాడు దానికి నిదర్శనం దానికి సాక్షరీతిగా నువ్వు ఎవరు దేవుల్లో మన ప్రభులో నీ గుర్తింపు ఏంది అన్నప్పుడు రోమి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసినాడు రోమి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం అయితే దేవుడి మాట అది ఎప్పటికీ తప్పిపోదు ఈ విషయం జ్ఞాపకం చేసినట్టు దేవుడి మాట ఎప్పటికీ తప్పిపోదు ఎందుకంటే ఆ విషయం జ్ఞాపకం చేసినట్టు నీ గుర్తింపు ఏంది ఏసు ప్రభులో నీ గుర్తింపు ఏంది అనేది దేవుని మాట చెప్తుంది అది ఎప్పటికీ తప్పిపోదు ఏదో చూడండి ఇస్రాయల్ సంబంధులు అందరూ ఇస్రాయల్ కారు ఇస్రాయెల్ సంబంధులందరూ ఇస్రాయేల్లు కారు శరీరకంగా పుట్టిన ఇస్రాయేల్ అందరూ ఇస్రాయల్ కారు అని ఇక్కడ వాక్యం చదివిస్తుంది కాబట్టి నిజమైన ఇస్రాయల్ ఎవరు అంటే అక్కడిని క్రింద చెప్పబడుతుంది యేసు ప్రభుని సొంత రక్షకుండా స్వీకరించిన వాళ్లే ఇస్రాయెల్ అనేది బైబిల్ తేటగా చూపిస్తుంది దేవుని మాట ఎప్పటికీ తప్పిపోద్దు సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు పాత నిబంధన కాలమే గాని మనముంటున్న కృత నిబంధన కాలమే గాని ఎప్పటికైనా గాని నీ గుర్తింపు ఏంటంటే అసలైన యూదునివి నీవే అసలైన యూదురాలవు నీవే అసలైన ఇస్రాల్ ప్రజలు మీరే అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది నేనుగా చెప్తుంది కాబట్టి ఈ గుర్తింపు నువ్వు గ్రహించకపోతే అబ్రామ్లకు చేయబడ్డ వాగ్దానాలు నీకు రావు ఎందుకంటే అప్పుడు సంతానం నాకు అవన్నీ సంక్రమిస్తాయి వాగ్దానాలు బైబిల్లో చెప్పబడ్డ ప్రతి వాగ్దానము నీ జీవితంలోనికి రావాలా అంటే నీ గుర్తింపుని నువ్వు గ్రహించుకోవాలా ఇదే మన బలహీనత ఆ గుర్తింపు నువ్వు గ్రహించగలిగితే ప్రతి వాక్యము నా రాయబడింది ఇది నాది అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు అప్పుడు నీ జీవితంలో నెరవేర్తాయి వాక్యాలు అనేకుల జీవితాలలో ఎందుకు ఈ బలహీనత ఉంటుంది ప్రార్థనలకు ఎందుకు విజయం వస్తలేదు ఎందుకు నా జీవితంలో విఫలమైపోతున్నాయి అన్ని అని ప్రశ్నిస్తా ఉంటారు కానీ ముఖ్యంగా నీ కొరకు ఎన్నో వాదనాలు చేయబడ్డాయి కానీ అవి నా వాదనాలను నువ్వు ఎప్పుడు స్వీకరించలేకపోయినావు ఎందుకో నీ గుర్తింపు గ్రహించలేదు కాబట్టి కాబట్టి ఈరోజు ఫస్ట్ నీ యొక్క గుర్తింపు ఏందో నువ్వు గ్రహించాల తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసిన ఇదే ప్రాంగణంలో తిరిగి తొమ్మిది సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నా సరే ఆ రోజులలో ఉన్న వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ నాకు జ్ఞాపకం ఉంది ఇదే వాక్యాన్ని అక్కడ జ్ఞాపకం చేశాను నేను కాబట్టి ఆత్మీయ ఇస్రాయల్ గా ఆత్మీయ యూదులుగా యూదురాలుగా మిమ్మల్ని అందరినీ మన ప్రభు తయారు చేసి పరిశుద్ధ జనాంగంగా తయారు చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దనాలు గ్రంథ వాదనాలన్నీ నావి అని ధైర్యంగా చెప్పాలా చెప్పగలిగితేనే ఇవి నీ జీవితంలో నెరవేరుతాయి లేకపోతే నెరవేరదు పైగా ఈ ప్రవర్శనలు నెరవేరే టైంకి ప్రకృతి సహజమైన ఇసల్ పిల్లల లాగా ఉంటే మీరు కూడా వీటిని గ్రహించలేరు ప్రకృతి సహజమైన క్రైస్తవుల లాగా ఉంటే మీరు వీటిని గ్రహించలేరు మొదటి రాష్ట్రపత్రిక పదిహేను రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అసాధ్యం ప్రకృతి సహజంగా జీవించే ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళు ఎట్టి పరలోకానికి పోలేరు కాబట్టి అంతరంగు నువ్వు యూదునుగా యూధురాలుగా అంతరంగ మందు ఇసారి పదగా నువ్వు తయారు చేయబడితేనే గానీ వీటిని గ్రహించలేవు ఈ వాదనలు నువ్వు పొందుకోలేవు నిత్యజీవం పాటు నివసించలేవు కాబట్టి ఈ విషయాలు గ్రహించగలిగితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే వాక్యాలు మరి విశేషంగా అర్థమవుతాయి ఇవి గ్రహించక నా ప్రజలు నశించిపోతున్నారు హుషయ బాధ అదే ప్రవక్త వేదనతోని ఆ వాక్యం చెప్తుండ్రు నా ప్రజలు నా జనులు జ్ఞానము లేని వారి నశించబోతున్నారు జ్ఞానము ఎవరిస్తారు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరినందు గుప్తములైన మన ప్రభునందు కాబట్టి నీకు జ్ఞానం ఇవ్వాల్సిన ఎవరు మన ప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గుర్తింపు నీకు తెలియకపోతే ఏ రీతిగా ఆయన జ్ఞానంలో పలుసు రాష్ట్రపాత్రిక మొదటిలో మనం చూస్తాం ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుడి చిత్తం ఆయన జ్ఞానమందు మనమందరం వరదిలాలని వాక్యం సెలవిస్తుంది అక్కడ కాబట్టి నువ్వు ఏ జ్ఞానమందు వరదలుతున్నావు నువ్వు ఆయన జ్ఞానమందు వరదలకపోతే నువ్వు నశించిపోతావు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు నశించబోతున్నాం వారు జ్ఞానమును విసర్జిస్తున్నారు ఈరోజు ప్రపంచం వద్ద జరుగుతున్నదే సత్యవాక్యాన్ని విసర్జిస్తుంది క్రైస్తవ జీవితం ఆదరణకరమైన వాక్యం చెప్తే గుంపులు గుంపులుగా వస్తారు దేవుడిని సమృద్ధిగా ఆశ్రయిస్తారంటే లక్షలాది ప్రజలు కానీ ప్రవచనాత్మకమైన విషయాలు చెప్తే హెచ్చరిక బోధలు చెప్తే ఎవరున్నాడు ఎందుకంటే అవి సహించురద చెవులు క్రైస్తవ జీవితము హెచ్చరికలను సహించలేని స్థితిలో ఉంటుంది మరి ఎందుకు నశించిపోదు కాని ఎవరు నశించుకోవడం మనకి ఇష్టం లేదు అందుకనే తన బిడ్డలు ఈ రీతిగా నడిపిస్తూ ఉంటాడు నన్ను ఎందుకు నడిపించండు అందు నిమిత్తమే మిమ్మల్ని ఏం నడిపించండు అందు నిమిత్తమే ఇష్టం లేదు అందుకని మనందరినీ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు ఇప్పుడు చూపించబోతున్నాను యుగ సమాప్తికి వచ్చేప్పటికీ దేవుని బిడలు ఏ రీతిగా మోసపోతున్నాడు అన్న విషయము హెబుల్ రాష్ట్ర పత్రిక లో ఒక వాక్యాన్ని జ్ఞాపం చేస్తున్నారు చూడండి హెబుల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచనంలో చెప్పబడుతుంది మీలో అంటే రక్షింపబడిన వారిలో క్రైస్తవులలో అన్న విషయం హెచ్చరిస్తుంది చూడండి ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠతకు హక్కును అమ్మి వేసి అమ్మి వేసిన ఏసవ్ వంటి భ్రష్డైనను వ్యభిచారి ఆయనను ఉండునేమో అని అని జాగ్రత్తగా చూచుకొనుడి ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి ఇది క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏ వంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉంటారేమో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అందుకే మన జీవితాలు పరిశీలించుకునే జీవితాలు ఏ దేవుడు ఎంతగానో ఆధిక్యత ఇచ్చాడు కానీ పోగొట్టుకున్నాడు తృణీకరించండు నిర్లక్ష్యమైన జీవితం మతపరమైన జీవితం పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించే వాడివలే తమ పెదములు ఆరాధిస్తున్నాయి కానీ వారి హృదయాలు బహు దూరంగా ఉన్నాయి అని ఎదివరి గురించి మాట్లాడుతున్నాడు మనందరికీ జయస్వత్వకు హక్కునిచ్చినా లేదా ప్రథమ ఫలంలాగా ఉండడానికి మనకు అవకాశం ఇచ్చినా లేదా కొడుకుల చూస్తాం రక్షింపబడ్డ వారందరము ప్రథమ ఫలము అని బైబుల్ వాకిం సలవిస్తుంది కానీ మీలో ఎవడైనా ఈ జేస్వత్వకు హక్కు కలిగిన యేషవు వాళ్ళు ఉంటారేమో పరిశీలించుకోండి జాగ్రత్తగా అని హెచ్చరిస్తున్నాడు నేను యూధంగా మార్చిండు కన్ను ఏషావుగా మార్తావేమో జాగ్రత్తగా పరిశీలించుకో నీ వ్యక్తిగత గుర్తింపును నువ్వు పొగర్కుంటావేమో అని హెచ్చరిస్తుంది ఇక్కడ కాబట్టి ఈ హెచ్చరికని మనము జాగ్రత్తగా పరిశీలించాలా ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది నేను కొంచెం సేపు ఇంకొక ఒక ట్వంటీ మినిట్స్ మీతో ఈ వాక్యాలు పంచుకోవాలనుకుంటున్నాను ఏ రీతిగా యువ సమాధికి వచ్చినప్పటికీ క్రైస్తవ జీతము చెడిపోతుందో బైబుల్ వాక్యం కొన్ని వాక్యాలని మీకు చూపిస్తాను దాని తర్వాత మనం కొంచెం సేపు ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం మొదటి కొరితలు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఈ ప్రవేశాలన్నీ తిరిగి తిరిగి నెరవేరుతాయి అని పౌలు మనకి ఈ రోజు జ్ఞాపకం చేస్తుంది ఒక హెచ్చరికలాగా ఇవి ఖచ్చితంగా తిరిగి నెరవేరుతాయి అవి నెరవేరిన కాలంలో నెరవేరే కాలంలో నువ్వు ఎక్కడుంటావో పరిశీలించుకో మొదటి కొనుతెలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ జరిగిన ఇంతకుముందు ఇక మీద జరగబోతున్నాయి నోవ జల జరిగింది ఆ రోజు ఏమైంది దేవుడి లోకాన్ని శిక్షించడు అదే రీతిగా ఆయన తిరిగి వచ్చే టైంకి లోకం అదే రీతిగా ఉంటుంది నోవ కాలం ఎట్లుండేనో మనుషుకు రాకాలం అదే ఉంటుంది లోతు కాలం ఏరీతి గుండేనో మనుషుకుమని రాకడ కాలం కూడా అదే రీతిగా ఉంటుంది కాబట్టి మీరు పరిశీలించుకోవాలి నోవ కాలం ఏరీతిగుండే లోతు కాలం ఏరీతిగుండే ఈ రోజు అదే రీతిగా ఉంది ప్రపంచం అంతటా మీరు ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గ్రహించగలిగితే క్రైస్తవులు అది గ్రహించాలా ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గ్రహించకపోతే ప్రవర్చనలు నెరవేరే టైం ఎప్పుడు గ్రహించగలం వాటిని పోగొట్టుకుంటాం ఇస్ ఏ రీతిగా మెస్సయ కొట్టుకొని పోగొట్టుకున్నారో క్రైస్తవులు ఆయన రాకుండా అని తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉండకపోతే ఏమవుతుంది అందరు పోగొట్టుకుంటారు అవకాశం కాబట్టి సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని చూసి మనం ఆ రీతి ఉండడానికి వెళ్ళేది ఏమవుతుంది విశ్వాసం లేకుంటే ఆయన వచ్చినప్పుడు పరిగెత్తిపోతావు భయపడి ఎక్కడ పరిగెత్తిపోతావు రక్షకుడిని చూసి భయపడిపోతే నేను మరి రక్షించేవాడెవరు రక్షకుడే నిన్ను రక్షించాల్సిన వాడైతే అతను చూసి నువ్వు పరిగెత్తిపోతే నీ పరిస్థితి ఏంది ఎవరు రక్షించలేదు అది యుగ సమాప్తి నిత్య జీవం లేకుంటే నిత్య నరకం అంతే కాబట్టి చూడండి ఇప్పుడు మొదటి కొంత రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనం ఈ సంగతులు ఇవన్నీ జరిగినాయి ఇంత బుద్ధి జరిగినాయి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి ఎవరికి ఇసల్ ప్రజలకి సంభవించి యుగంతమునందు మనకు బుద్ధి కలడం కొరకాయి చూడండి మనకి బుద్ధి రావాలా అని రాయబడ్డాయి గతంలో జరిగినాయి పాత నిబంధన కాలం జరిగిన ప్రతి ప్రవచనాన్ని తిరిగి రప్పిస్తా అంటున్నాడు ఈ వాక్యం ప్రకారంగా ఎందుకు అంటే మనకి బుద్ధి కలడం కొరకే ముందే రాయబడ్డాయి ఒకవేళ నువ్వు బుద్ధిని పోగొట్టుకుంటే ఆ ప్రవచనాలని నెరవేరే టైంకి నువ్వు పోగొట్టుకుంటావు వాటినన్నింటినీ ఆ ఆధిక్యత ఆ అవకాశాన్ని ను పోగొట్టుకుంటావు అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నాడు ఒక ఆ ప్రవచనకు సంబంధించిన విషయాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఆ ప్రవసనలు ఏంది ఆయన చెప్తున్న ప్రవచనాలు ఏ రీతి ఉంటాయన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి లూకాసువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనంలో ఏ రీతిగా మనము జ్ఞానం లేని వారిగా ఉంటున్నామన్న విషయం వ్యాఖ్యం చేస్తుంది లూకాసు వార్త అధ్యాయము ఇరవై వచనం మీరు ఎవరు చూడండి దేవుడి రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిశైలు ఆయన అడిగి చూడండి కొంచెం ఒక్క విషయం ఆలోచించండి దేవుడి రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసైలు అడుగుతున్నారు ఆయనని ఈ రోజు కూడా మనుషులు అడుగుతున్నారు ఆయన రాకడెప్పుడు డేట్స్ తో పోల్చుకుంటున్నారు పలాని రోజు వస్తాడు పలాని తారీఖున వస్తాడు పలాని నెలలో వస్తాడు పలాని సంవత్సరంలో వస్తాడు అని డేట్స్ పెట్టుకుంటున్నారు మనుషులు కానీ ఆ రోజు కావట్లేదు అందరూ ముసపోయినట్లే కదా ప్రపంచమంతా నెరవేరుతుంది దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని అందరూ పరిశీలిస్తున్నారు మీకు అందరికీ లేదు ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది మీకు ఆ ప్రశ్న దేవుని రాజ్యము అంటే పర్లోక రాజ్యం పర్లోక రాజ్యము ఎప్పుడు రాబోతుంది ఆయన తిరిగి ఎప్పుడు రాబోతున్నాడు అన్న ప్రశ్న ఆయన పరిశీలి అడుగుతున్నప్పుడు దానికి జవాబు ఇచ్చండి చూడండి ఏమనిస్తున్నాడు జవాబు ఆయన దేవుని రాజ్యము ఇప్పుడు చూడండి దేవుడి రాజ్యము ప్రత్యక్షంగా అంటే కండ్లకి కనిపించట్టుగా దేవుడి రాజ్యము ప్రత్యక్షంగా రాదు ఎప్పుడన్నా విన్నారా ఈ వాక్యం మీరు దేవుడి రాజ్యము ప్రత్యక్షంగా రాదు దేవుడు రాజ్యము ప్రత్యక్షంగా దిగు వస్తుంది అని అనేక ప్రాంతంలో ప్రకటించడం మనం వింటా ఉంటాం చూడండి ఏమవుతుంది మన జ్ఞానం ఎందుకు ప్రత్యక్షంగా రాదు చదవండి ఎవరన్నా ఎందుకనగా ఇదిగో దేవుడి రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ నిగో అక్కడ నియో చెప్ప అసాధ్యం చెప్ప వీలు పడదు దేవుని రాజ్యం ఎక్కడ ఉంది మీ మధ్యలో ఉన్నది కాబట్టి ఆయన నీతిని రాజాన్ని వెతికే ఎక్కడ వెతకాలా మధ్యలో వెతుక్కోవాలా మీలో మీరు వెతుక్కోండి మీ హృదయం వెతుక్కోండి మీ హృదయం దేవుని రాజ్యం లాగా ఉందా మీ సహవాసము దేవుని రాజ్యం లాగా ఉందా మీ సంఘ జీవితము మీ విశ్వాస జీవితము దేవుని రాజ్యం లాగుందా మీ దైవికమైన జీవితము మీ నడవడి మీ ప్రవర్తన దేవుని రాజ్యం కి దేవి రాజ్యాల్లో జీవించే బిడలను పోలి ఉన్నదా అని పరిశీలించడం కొరకు ఇది హెచ్చరికలాగా చెప్పబడుతుంది ఆయన క్రిందికి దిగరాని ఉన్నాడు ఎందుకు దిగిరాని తన బిడలి పోలీసు కొరకు ఉంది మధ్యస్ వార్థరాజ్యంలో కాబట్టి పర్వాలజం ఎక్కడి నుంచో వస్తుందని అందరూ పైకి చేస్తున్నారు కానీ ఆయన అంటున్నాడు అది క్రింద ఉంది మీ మధ్యలో ఉంది అంటున్నాడు ఎప్పుడు బాగా చేసుకోండి అది పైన ఎక్కడ ఉంది లేక అక్కడెక్కడ ఉంది ఇక్కడెక్కడ ఉంది అనేసి ప్రపంచం అంతటా పరిగెత్తుతున్నారు ఇస్రాయల్ దేశంలో ఉందని ఇక్కడ నుంచి క్రైస్తలందరూ పరిగెత్తున్నారు హైదరాబాద్ నుంచి పరిగెత్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి పరిగెత్తున్నారు అది పరిశుధ స్థలం అది పరశుధ స్థలము నీ హృదయము అన్న వాక్యాల నువ్వు ఎప్పుడు చదవలేదా ఆయన నీ హృదయంలో బస చేయాలనుకుంటున్నాడు నీతో పాటు అక్కడ నిన్ను దర్శించాలనుకుంటున్నాడు నీ హృదయంలో జీవించాలనుకుంటున్నాడు ఆయన కానీ నువ్వెక్కడో చూస్తున్నావు పరిశుధ స్థలం చూడండి ఆ రీతిగా మనము పర్లవరాజానికి సంబంధించిన జ్ఞానాన్ని కోల్పోయిన ప్రపంచం మాత్రం జరుగుతుంది అది ఎక్కడో వస్తుంది మధ్య ఆకాశంకి వస్తుంది నేను ఇక్కడ నుంచి అక్కడ పోయి అక్కడ ఆయనతో పాటు విందులు పాల్గొందుతా అని ప్రకటిస్తున్నాడు అటువంటి వాక్యాలు ఎక్కడ ఉన్నాయి ఆ బైబిల్లో లేని వాక్యాలు విని నువ్వు నశించిపోతున్నావు ఉన్న వాక్యాలని స్వీకరించలేని స్థితిలో ఎందుకు యుగ గుడితనం కల్పిస్తుంది క్రైస్తవ జీవితానికి ప్రపంచం అంతటా మనం గుడివాళ్ళం కాం మనం వెలుగుని ధరించుకున్నాం ఆయననే మనం వెలుగు కదా మన హృదయంలో ఆయన వెలుగు ఉన్నప్పుడు మనం తేటగా చూడాలా అప్పుడు మనం మోసపోం కాబట్టి ఈ వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుంది పర్లోక రాజ్యము మీ మధ్యలో ఉన్నది కాబట్టి అక్కడ పరిశీలించుకోండి అక్కడ వెతుక్కోండి పర్లోకరాజ్యము మీ మధ్యలో ఉంటే అది ఈరోజు ఏ రీతిగా ఉంది దాని పరిస్థితి ఏ రీతిగా ఉంది ఎన్నో ప్రవేశాలున్నాయి ఎన్నో ఉపమానాలున్నాయి పర్లోకరాజని దేవితోని పోల్చాలా శిష్యులు అడిగినారు ప్రభు పర్లోకరాజు మాకు చెప్పు నైనా అంటే శిష్యులు పర్లోకరాజని దేనితో పోల్చాలా శిష్యులరా పర్లోకరాజుని అనేక ఉపమానంలో ఆయన పోలిస్తా ఉంటాడు ఒక్కటే నేను ఈ రోజు ఈ యొక్క సాయంత్రం సార్ నా మీకు చూపించబోతున్నాను పర్లోక రాజ్యాన్ని దేనితో పోలిస్తుండో మీరు ఒకసారి చూడండి ఇక్కడ మతయ్య సువార్త ఇరవై అధ్యాయము మొదటి వచనం ఒకటి చదవండి తర్వాత దినంగా చదువుదాం మతై సువార్త ఇరవై అధ్యాయము మొదటి వచనంలో పర్లోక రాజ్యం గురించి చెప్పబడింది అది ఎట్లు మీరొచ్చి పర్లోక రాజ్యము చూడండి పది దివిటీలు పట్టుకున్నా పెండి కుమారుడు ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది పోలి ఉన్నది అది అండర్లైన్ చేసుకోవాల పదం పర్లవరాజ్యం ఏ రీతిగున్నది పది మంది కన్యకలను పోలి ఉన్నది కాబట్టి పర్లవరాజ్యం ఈరోజు ఏ రీతిగా ఉంది మంది కన్యకలను పోలి ఉన్నది అది ఎక్కడ ఉంది మన మధ్యలో ఉన్నది ఎందుకు మనకు అనుమానం ఇంత తేటగా వాక్యం చూపిస్తున్నప్పుడు ఇంకెందుకు అనుమానం పర్లోకరాజ్యము మన మధ్యలోనే ఉన్నది అది ఏ రీతి ఉంది పది మంది కన్యకలను పోలినది ఇప్పుడు చూడండి కన్యక అంటే ఎవరు కన్యక అంటే ఎవరు కన్యక అంటే సంగం కరెక్టే సంఘం సార్ అంటే సంఘం అనొచ్చు స్త్రీ గురించి మాట్లాడుతుండే కదా కన్యక అంటే ఎవరు వివాహము కాని స్త్రీని కన్యక అంటారు కరెక్ట్ కదా ఇక్కడ చూడండి రెండవ కొనుతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో కన్యక గురించి మాట్లాడబడింది ఇక్కడ ఈ కన్యక ఎవరు కొరితలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం చదువు మరోసారి చదవండి దేవాసక్తి కలిగి మీడలా ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా ప్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని చూడండి ప్రధానము చేసి చాల్ కొంచెం సేవ ఆకటిస్తారు అక్కడ ప్రధానము చేయబడ్డ వాళ్ళం ఈ కన్యక ప్రధానము చేయబడింది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కన్యక అంటే ఎవరు కన్యక అంటే ప్రభునకు ప్రధానము చేయబడ్డ స్త్రీ గురించి మాట్లాడుతుంది కాబట్టి మీరు అన్నట్టే ఈ యొక్క కన్యక క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉంది ఒక కన్యకగా క్రీస్తుకి ప్రధానం చేయబడింది ప్రధానమంటే ఏం చెప్పండి ఎవరని చెప్పగలరా ప్రధానమంటే పెండికి ముంద పెండికి ముందేం జరుగుతుంది చూసుకుంటారు ఒకరి మోహాలు ఒకరు మా ప్రాంతంలో పూల్ పండ్లు అంటారు ఆ తెలంగాణ భాషలో పూల్ పండ్లు అంటారు పూల్ పండ్లు అంటే ఇంగ్లీష్ లో ఎంగేజ్మెంట్ అంటారు స్వచ్ఛమైన తెలుగులో ప్రధానమంటారు అంతే ప్రధానమన్నా పూల్ పండ్లన్న ఎంగేజ్మెంట్ అన్నా ఒకటే కాబట్టి రక్షింపబడ్డ వారము అందరూ ప్రభునకు ప్రధానము చేపడ్డ వారము అంటే ఎంగేజ్మెంట్ అయింది మనకి మనమంతా ఎంగేజ్ అయిన ఆయనకి ఎంగేజ్మెంట్ అంటే కాబోయే పెళ్లి కుమార్తె అర్థం ఇంకో రీతిగా చెప్పాలంటే కాబోయే పెళ్లి కుమార్తె నువ్వు నీ అంటే నీ కాబోయే భర్త ప్రభువు అని ఈ విషయం అర్థం చేసుకోదా కాబోయే భర్త నీ ప్రభువు నువ్వు పెళ్లి కుమార్తె కాబట్టి నువ్వు కన్యాకము ఆయన కొరికే ప్రధానం చేయబడ్డావు ఇంకా ఎవర్ని చూడడానికి వీల్లేదు ఇంకా ఎవరిని చూడడానికి వీల్లేదు చూస్తే నువ్వు కన్యకవు కావు కాబట్టి ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోవాలా ఒక పురుషునికి ప్రధానం చేయబడ్డ స్త్రీ ఇంకొకరిని చూస్తే అది వ్యభిచారంతో పోల్చబడింది కాబట్టి అటువంటి జీవితము మంచిది కాదు అన్న విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలా ప్రభులకు ప్రధానం చేయబడ్డ మనము ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలా తర్వాత వ్యభిచారము విగ్రహాల దేనికి సంబంధించింది ఈ లోకానికి సంబంధించింది ఈ లోకాన్ని ప్రేమించేదానికి సంబంధించింది ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించేదానికి సంబంధించింది కాబట్టి ఈ లోకంలో ఉన్నది అంతా దుష్టి వాక్యం చదివిస్తుంది కాబట్టి ఈ లోకంలో ఉన్న దాన్ని దేని ప్రేమించినా నువ్వు ఆయనకు ప్రధానం చేయబడ్డవాడవు చేయబడినదానవు కావు లేక ఎంగేజ్మెంట్ విరిగిపోయిందంటారు పూల్ పనులు తెగిపోయినాయి అంటారు అంటే ప్రధానము విరిగిపోయిందంటారు బ్రేక్ అయిపోయిందంటారు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయిందంటారు చాలా దుఃఖంతో గుండదు ఒకసారి నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ అయింది చాలా సంవత్సరాల క్రితం అవి ఎందుకు బ్రేక్ మీకు తెలవాలి కదా సరే కొన్ని ఇద్దరికి పరస్పర అవగాహన లేకపోతే కూడా బ్రేక్ అవుతుంది తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే కూడా బ్రేక్ అవుతుంది అవి ఎన్నో లేదు ఇక్కడ నుంచి హైదరాబాద్కి రావాలా అమ్మ నావాలా కాదు ఎక్కడ ఉంటే తల్లిదండ్రులు ఇంపార్టెంటే బ్రేక్ అయిపోతుంది కాబట్టి మనమందరము ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి ప్రభునకు ప్రధానం చేయబడ్డవారు ఈ లోకంతో సమాధాన నువ్వు ఆయనకు పెళ్లి కుమార్తె లాగా యోగ్యత పోగొట్టుకున్న ఈ లోకంలో దేన్ని ప్రేమించినను ఈ లోకం అంటుకొని జీవించినను నువ్వు ఆయన ఆయన వచ్చే టైంకి ఆయన గ్రహించలేవు అది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా పెళ్లి కుమార్తె ప్రధానం చేయబడ్డప్పుడు తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటది తన భర్త ఎప్పుడొస్తాడా ఆలోచిస్తూ ఉంటుంది క్రైస్తవ సంఘం ఆ రీతి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఆయన వచ్చే ఆయన రాకుండా సంబంధించిన సూచనలు గ్రహించాలి మనం అది టైంకి సంబంధించింది కాదు అది ఒక వ్యవస్థకు సంబంధించింది అనే రాకుడికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి ప్రపంచం అంతా నెరవేరుతున్నాయి అవి మనం చూడగలుగుతున్నామా అని సంబంధించిన సూచనలు గ్రహించకపోతే అని ఎప్పుడొస్తావు నిర్లక్ష్యంగా జీవిస్తావు ఎప్పుడొస్తాడు లేదు నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తావు ఆ నిర్లక్ష్యమైన జీవితము నిన్ను ఆ వివాహం నుంచి తప్పిస్తది అది ఇప్పుడు చూపించబోతున్నాను పరో రజం ఏ రిగి ఉంది పది మంది కన్యాకల్యాణ పోలి ఉంది అని మీరే చదువుతున్నారు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఇరవై మత ఇరవై ఐదో అధ్యాయము రెండో వర్షం నుంచి వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదు గల ఐదుగురు బుద్ధి గలవారు రాజ్యంలో బుద్ధి వారు కూడా ఉన్నారు చెప్తే కష్టం కదా పర్లోగ రాజ్యంలో అంటే మన మధ్యలో క్రైస్తవ సంఘంలో క్రైస్తవ జీవితంలో బుద్ధి వారు కూడా ఉన్నారు సగం సగము బుద్ది గల వారు సగము బుద్ధి వారు అని వాక్యం సలవిస్తుంది కాబట్టి నా గురించి మీరు వ్యతిరేకంగా ఆలోచించకండి నేనైనా మీకు వ్యతిరేకంగా చెప్తలే ఈ విషయం పర్వక రాజ్యము యుగ సమాప్తిలో ఏ రీతి నేను మీకు చూపించడానికి ప్రయాసపడుతున్నా నాకు చూపించిన ప్రభు మీకు చూపించడా తప్పక చూపిస్తున్నాడు ఎందుకంటే మనం అందరం సేవించే వాడు ఒకటే కదా ప్రభు ఆయన ఆయన పేరే ఏ సీక్రీస్తు కాబట్టి ఏ ప్రభుని నేను సేవిస్తున్నాను మీరు కూడా ఆ ప్రభునే సేవిస్తున్నప్పుడు నాకు చూపించే దేవుడు మీకు చూపించడా నన్ను సిద్ధపరచేవుడు సిద్ధపరచడా తప్పగా సిద్ధపరుస్తాడు కాబట్టి ఈ సాయంత్రం సన్న మీరు ఈ విషం గ్రహించాలా మన మధ్యలో మనలో క్రైస్తవ సంఘంలో పర్ణగ రాజ్యంలో అది ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అందులో ఏరీతి ఉన్నారు సగం మంది బుద్ధి లేనివారు ఏ గుంపులో ఉంటేవో గురు తెలుసుకో అన్న పాట ఒకటి పాడుతూ ఉంటాం మా ప్రాంతంలో ఏ గుంపులో ఉంటేవో గురి తెరిగి తెలుసుకోకపోతే ఏ గుంపులో ఆ గుంపులోనే ఉండిపోతాం ని ఇందాక చూస్తున్నాం నీ గుర్తింపు ఏందో నీకు తెలియకపోతే నువ్వు ఏ గుంపులున్నావో ఎప్పటికి తెలుసుకోలేదు ఆయన వచ్చే టైంకి పశ్చాత్తాపడి లాభమే లేదు పరిగెత్తి వెళ్లిపోవలసి వస్తుంది దూరంగా మరణించడానికి మరణం కూడా నీకు సహకరించినప్పుడు ప్రగణా చూస్తాం ఆ ప్రవచనాలు ఆయన వచ్చే టైంకి నీ గుర్తింపుని గుర్తించుకొని సరి చేసుకోకపోతే నువ్వు పరిగెత్తిపోవలసి వస్తుంది చూడండి ఇప్పుడు జరిగింది కొంచెం కిందికి చదవండి మూడవ వచ్చం నుంచి బుది బుద్దిగల వారు తమ దివిటీలను పట్టుకొని తీసుకుని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా చూడండి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదా పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా కునికి నిద్రించుండేది ఎవరు ఎవరు ఎవరు నిద్రించుండేది ఎంతమంది అక్కడ అక్కడ ఏమో చూడండి మీరు సరిగ్గా చదవలే అవును బుద్ధి గలవారు తీసుకొని పోయినారు కరెక్టే తర్వాత చూడండి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఎవరు అందరు ఎవరు ఎంతమంది అందరు అంటే పది మంది అంటే పర్వరాజం పది మందితో పోల్చబడింది అంటే క్రైస్తవ సంఘం అంతా ఆయన వచ్చే టైంకి ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి చదవండి ఎవరన్నా వాళ్ళందరూ కునికి నిద్రించుండ్రి ఆయన వచ్చే టైంకి క్రైస్తవ సంఘం ఈ రోజు నిద్రిస్తున్నది ఇది చెప్పడం కష్టము కష్టం జీర్ణించుకోవడం మరీ కష్టం ఆయన వచ్చే టైంకి ప్రపంచమంతటా క్రైస్తవ సంఘము కునికి నిద్రిస్తుంది బుద్ధి గల వారు నిద్రిస్తున్నారు ఈ విషయమే నేను మీకు కొంచెం హెచ్చరించాల్సి అనుకుంటున్నాను నిద్రించడము అంటే ఏం తెలుసా మెలుకుగా ఉండడం అంటే ఏం తెలుసా నిద్రించడము అంటే ఈ లోకాతిథ్యంగా జీవించడం మెలకువగా ఉండడం అంటే ఆయన కొరకు కనిపెట్టుకోవడం కాబట్టి ఆయన ఆయన రాక ఆలస్యం కావడం వలన బుద్ధి గల వారు కూడా నిద్రిస్తున్నారు అంటే నాకంతా తెలుసు బ్రదర్ నాకు అంతా తెలుసు వాక్యం నేను ఎన్నో సేవ చేసిన వాళ్ళను ఎన్నో సంవత్సరాలు సేవ చేసేదానను అని చెప్పుకున్న వాళ్ళు కూడా నిద్రిస్తున్నారు ఆయన ఇది ప్రపంచంలో జరుగుతుంది మీరు ఇవి ఎక్కడ విన్నరు వాక్యాలు నాకు తెలుసు ఖచ్చితంగా చెప్తున్నా అహంతో కాదు దేవుని ప్రేమతో మీరు ఏ ప్రోగ్రామ్స్లో వినరు ఏ పుస్తకాలలో మీకు కనిపించావు ఎందుకంటే చూపించేవాడు మన ప్రభు తన ఆత్మ చేత మనల్ని అభిషేకించినవాడు కాబట్టి తన ఆత్మనే వీటన్నింటినీ మనకి చూపించి అర్థం చేయాలని సహాయపడుతుంటాడు అందుకే మనకందరికీ ఈ కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం మీరు పరుషుత్మ కదుకొని కొరకు ప్రయాసపడాలా పలాని కేవలం పలాని సంఘానికే సంబంధించిందా ఆ పరుషురాత్మ బోధ అందరి మీద తన ఆత్మను కుమలిస్తాడు కదా అది అంత్య దినంలలో అంత్య దినంలో ఎప్పుడు పేతురు అపోసరాలు చెప్తున్నాడు ఇది యోగులు ప్రవచనం యోగులు ప్రవచించిన రీతిగా అంత్య దినంల మీద అందరి మీద తన ఆత్మను కుమరిస్తాడు కాబట్టి అందరి మీద ఈ రోజు ఆత్మ ఆరంభమైంది అంటే అంత్య దినం ఎప్పుడు ఆరంభమైన రెండు వేల సంవత్సరం అప్పుడు స్టార్ట్ అయింది ఆ ప్రవచనం మన కాలానికి ముగించే సిద్ధమవుతుంది ఆ ప్రవచనం కాబట్టి ప్రవచనాలు స్టార్ట్ అయి ముగించే టైం మన టైం కాబట్టి ఈ రోజు మనం అందరూ పరిశుధాత్మ పొందుకుంటేనే గానీ వీటిని సరిగ్గాలేము లేకుంటే ఏదో ఆచారబద్ధంగా పాడుకుంటాం ఆచారబద్ధంగా ప్రార్థన చేసుకుంటాం ఆచారబద్ధంగా వ్యాఖ్యలు చేసుకుంటాం ఇంటికి వెళ్లి తిని పండుకుంటాం యథావిధి జీవితం సోమవారం నుంచి శనివారం వరకు నోవ కాలం అట్లా ఉండే లోతు కాలం అట్లా ఉండే ఈ రోజు అట్లనే ఉంది ప్రపంచమంతట ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు మీరు చిన్న గుంపుగా చిన్న మందగా ఉన్నారు లేని విషయంలో భయపడకండి ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు మరి విశేషంగా మేల్కోవడానికి ప్రయత్నించాలి ఈ రోజు నుంచి ఎందుకంటే మీరే ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చినారు ఈ కూటమికి ఎంతో మంది ఉంది ఈ ప్రాంతంలో కానీ మీకే ఎందుకు ప్రేరేకలు వచ్చింది మీ ఆత్మ ఈ విషయాన్ని ఘోషిస్తుంది మీ అంతటా మీరు ఇక్కడ రాలేదు ప్రభు మిమ్మల్ని ఇక్కడ నడిపించింది మా అంతటా రాలేదు ప్రభు మిమ్మల్ని ఒక వ్యక్తి వలన మేము రాలేదు ఇది కేవలం ప్రభు వల్ల కలిగిందని విశేషిస్తున్నాం కాబట్టి ఒక చిన్న గుంపు వారు ఈ సత్యాన్ని గ్రహించగలరు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసిన అదే గుంపు మీరు మీరు ఆ గుంపులో ఉన్నారు కాబట్టి వీటిని గ్రహించగలుగుతున్నారు ఈ రోజు ఇక్కడ లేని వారికి ఇవి తెలియవు ఎన్ని పర్సె తెలివ్వు ఎప్పటికి తెలివవు వారికి తెలిసతే ఇంక ఇంకొక తొమ్మిది సంవత్సరాలు కావచ్చు అప్పటికి నేను ఇక్కడికి వస్తా లేదో అక్కడికి లేదో నాకు తెలియదు ఎక్కడ నడిపిస్తున్న ప్రభు తెలియదు మరోసారి నేను ఇక్కడికి కూడా నాకు తెలియదు ఇవి చూపించేవాడు మీ మధ్యలో ఉండడం లేదో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు చూపించే మీరే ఈ సత్యం గ్రహించని వారికి చూపించే మీరే మీరు కూడా కునికి నిద్రిస్తే ఏమన్నా అర్థం ఎందుకంటే బైబుల్ వాక్యం సెలవుస్తుంది బుద్ధి గల వారు నిద్రిస్తున్నారు బుద్ధి లేని వారు కూడా నిద్రిస్తున్నారు మరి మీరు ఏం చేయాలి కనీసం ఇప్పుడన్నా వెళ్ళిపోవాలి చదవండి చూడండి ఎప్పుడన్నా కానీ అర్ధరాత్రి వేళ అన్నప్పుడు చాలా కాలం నుంచి మనం ధ్యానిస్తున్నాం అర్ధరాత్రి అంటే దేనికి సంబంధించింది అర్ధరాత్రి అంటే చీకటి కాలము ముగిస్తుంది దాని తర్వాత తెల్లారి కాబట్టి చీకటి సమయం ముగించేదే అర్ధరాత్రి ట్వెల్వ్ క్లాక్ అంటాం కదా అర్ధరాత్రి టువెల్వ్ తర్వాత మార్నింగ్ టువెల్వ్ తర్వాత 12 am అంటాం తెల మనం ఉదయం పూట ట్వెల్వ్ అంటే 12 పిఎం అంటాం అంటే 12 am అంటే ఉదయిస్తుంది అని అర్థం కాబట్టి అర్ధరాత్రి ముగించే టైంకి ఆయన వస్తాడు అంటే చీకటి కాలము శ్రమల కాలము చీకటి అనేది శ్రమల కాలము అర్ధరాత్రి అనేది శ్రమల కాలం ముగింపు దాని తర్వాత వెలుగు ఆయన వచ్చినప్పుడు ఈ వెలుగు కాబట్టి అర్ధరాత్రి వేళ అంటే యుగ సమాప్తికి సంబంధించింది మనం ఉంటుంది ఖచ్చితంగా దాని అంచుననే యుగ సమాప్తి చివరి భాగానికి మనం వచ్చేసినాం ఎందుకంటే ప్రవసలు అన్ని ఎవరు పెడుతున్నాయి క్రైస్తవ జీవితం వాటిని చూస్తలేదు అంతే విన్నదే వింటుంది విన్నదే వింటుంది విన్న వాక్యాలే వింటుంది దాంట్లో తృప్తి కానీ ఈ ప్రవశనల్ని గ్రహించలేని స్థితిలో ఉండడం వలన అవి ఆ సంఘం ఎప్పుడు వాటిని చూడలేని స్థితిలో ఉంటుంది ఆయన వచ్చే ఆ సూచనల్ని గ్రహించలేని స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు మీరు గ్రహించి జాగ్రత్తగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి ఈ కేక గురించి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాల పెద్ద శబ్దంతో ఆయన ఈ లోకంలో రాబోతుడు ఆర్భాటంతో ప్రధాన గుత్త శబ్దంతో ఇవన్నీ మీకు తెలుసు శశ్వరాష్ట్ర పత్రికల వాక్యాలు అంత దీర్ఘ నేను ఇప్పుడు అక్కడ పోను ఇక్కడనే ఉంటాను మతెసు వార్త ఇరవై అధ్యాయం మనం ధ్యానిస్తాం కొంచెం దీర్ఘంగా కాబట్టి అర్ధరాత్రి వేళ పెద్ద కేక వస్తుంది పెళ్లి కు వస్తున్నాడు అని అప్పుడు ఏం జరిగింది చెప్పండి అప్పుడు ఆ కన్యకలు అందరూ పది మంది లేచిండ్రు ఆ కన్యకలందరూ లేచిండ్రు చూడండి చివరి వాక్యం చివరి హెచ్చరిక అందరూ స్పందిస్తారు చివరిగా ఇంకా రాబోతుడు ఇంకా ఆలస్యం చేయడు ఆయన ఆల్రెడీ వచ్చేసి ఆయన వచ్చేస్తున్నాడు అంటే అందరూ వెలుకుంటున్నారు కదా ఇప్పుడు ఏం జరిగింది చూడండి అక్కడ ఆ సంఘంలో తమ దివిటిలను చెక్కపరచుకున్నా చక్కపరచుకొనియా తమ దివిటిలను చక్కపరిచేది కాని బుద్ధులేని ఆ కన్యకలు వారి దివిటలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము బుద్ధిగల గల వారిని అడిగిది చూడండి దివిటి అంటే కాగడ అంటాము లేకుంటే లైట్ అంటాం వాళ్ళ దగ్గర లైట్స్ ఉన్నాయి చీకటి అర్ధరాత్రి కాబట్టి చీకటి చీకటి కాలంలో నీకు వెలుగు చాలా అవసరం అర్ధరాత్రి వేళ నీకు వెలుగు అవసరం కండ కనిపించదు లేకపోతే చీకట్లో కాబట్టి చిన్న వెలుగైనా కానీ ఎంత చీకట్లో ఉన్నా గానీ కనిపిస్తుంది అన్ని వస్తువులు కాబట్టి అర్ధరాత్రి వేళ వాళ్ళ దివిటీలని వాళ్ళు చక్కపరచుకుంటున్నారు బుద్ధి వారు కూడా చక్కపరచుకున్నారు బుద్ధి వారు కూడా చక్కపరచుకుంటున్నారు కానీ ఏం జరిగించడం ఆలస్యం నీ జీవితంలో కొన్ని ఆలస్యమైపోతున్నాయి నువ్వు ఈ సత్యాన్ని గ్రహించే టైంకి నీ కాలం గడిచిపోతుంది నీ వయసు దాటిపోతుంది కానీ ఆలస్యమైపోతుంది దానివల్ల ఏం జరుగుతుందో చూడండి అంతా బాగున్నప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాం అంత గడిచిపోయినాక అంత కష్టాల పాలైనాక అప్పుడు ప్రభుత్వం సన్నిధికి వచ్చి ప్రభు మమ్మల్ని క్షమించిన అన్న ప్రార్థన చేస్తా ఉంటాం ఈ వాక్యం అదే చేస్తుంది బుద్ధి గల ఇద్దరు తమ దేవుడు చక్కపరచుకున్నారు కానీ బుద్ధి గల వెలుగుతున్నాయి బుద్ధి లేని వెలగలే ఆయన వచ్చే టైం ఎందుకు వెలగలేదంటే బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు దేవికి నూనె పోస్తారు కదా నూనె లేదు నూనె దేనికి సాదృశ్యం బయబలంతరిస్తున్నాము నూనె ఆయన అభిషేకానికి సాదృశ్యం పరశుధాత్మకి సాదృశ్యం పరశుదాత్మ దేనికి సాదృశ్యం సత్యానికి సాదృశ్యం పరశుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలో కనిపిస్తారు కాబట్టి పరశుధాత్మ ఎందుకు సత్యంలోకి పోవడానికి ఈ రోజు బోధ ఏముంది తెలుసా నీకు పశుదాత్మ లేకుంటే నువ్వు దయ్యాలు కలగట్టలేవు పరిశుధాత్మ లేకుంటే ససతలు చెయ్యలేవు పరిశుధాత్మ లేకుంటే ఇది చేయలు పరిశుధాత్మ లేకుంటే అది చేయలేదు అని రకరకాల బోధలు జ్ఞానం లేని జీవితం పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు అని మనం ప్రవేహం చేసినాం కదా యోహన శువార్తలు పరిశుధాత్మ అందుకొరపు పొందుకోవాలా గాని దయ్యాన్ని వెలగొట్టి పొందుకుంటున్నారా అటువంటి బోధ ప్రపంచమంతటా పరిశుధాత్మ లేదా నీకు దయ్యాన్ని వెలగొట్టలేవా రోగులను సష్టపరచలేవా నివ్వబడిని స్థాపరచేవాడిని వెలగొట్టేవాడిని నివ్వబడివి ప్రవ్వేణవని చేయాల్సింది నేను కేవలం ఒక పనిముట్లాగా వాడుకుంటున్నాను అంతేగాని నీ ద్వారా కానే కాదు నా ద్వారా ఏమి కాదు వాటిని చేసేవాడు మన ప్రభు అన్న విషయాన్ని నువ్వు గ్రహించి ఆయనకి మహిమనిచ్చే సేవకునిగా సేవకురాలుగా ఉండాలి లోకంలో స సద ఎవడికి పొద్దుకున్న కదా వరము ఇచ్చేవాడికి వరము అది కూడా అర్థం కాని స్థితిలో నది క్రైస్తవు చిత్తం మీరొచ్చు కాబట్టి పరిశుద్ధాత్మ ఆ యొక్క నూనె పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం సత్యానికి సాదృశ్యం బుద్ధి గల వారి దగ్గర సత్యం ఉంది బుద్ధి లేని వారి దగ్గర సత్యం లేదు అందుకే ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని ఎందుకు హెచ్చరించాడు సమరస్థితితో మాట్లాడటప్పుడు మన ప్రభు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతో ప్రకృతి సహజంగా కాదు బయటికి చూపించుకుంటే ఆరాధన కాదు ఆయన కోరుకునేది నీ హృదయ అంతరంగమ నుంచి రావాలా అని ఆరాధించడం స్థితించడం అది మనకు కావాల్సింది బుద్ధిగల కన్యకలు తమ దివిటీ చక్కపరచుకున్నారు అంటే వాళ్ళ వాక్యాన్ని సరి చేస్తున్నారు వాక్యమే వెలుగు కదా దివిటీ వాక్యాలకి సాదృశ్యం వాక్యంలో సత్యం ఉండాలా దివిటిలో నూనె ఉండాలా లేకపోతే నీ వాక్యం పనికిరాదు నువ్వు ఎంత వాక్యాలు ధనించినా ఎన్ని వాక్యాలు నెమరు వేసుకున్నా ఎన్ని రాసుకున్నా అవి పనికిరావు పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఆ వాక్యాలు నీకు ఎప్పుడు సహాయపడం నీ విశ్వాసం బలపరచబడాలంటే ఆత్మలోను సత్యంతోను అని ఆర్దించడం నేర్చుకోవాలా కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన బుద్ధిగల కన్యకలు ఏం చేశారు చూడండి కొంచెం వెళ్ళి అందుకు బుద్ధి గల కనికలు మాకును మీకు సరిపోదేమో తర్వాత మీరు చూడండి ఎవడమ్తాడు బయట ఎవరన్నా నమ్ముతారా పరశురాత్మ పరశురాత్మ ఎవరైనా నమ్ముతారా బయట ఎవరు అమ్ముతారంట వెళ్ళి తీసుకోండి ఈరోజు అదే జరుగుతుంది ప్రపంచం అంతటా ఎవడెవడో ఏమేమో అమ్ముతున్నారు వీళ్ళు ఏమేమో తెచ్చుకుంటున్నారు ఇంటికి అంతా చెత్తా చెదాన్ని తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లో ఎవరుగా నది నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు అది మురికి నీళ్లు బాటిల్స్ అలా మురికి నీళ్ళు తెచ్చుకుంటున్నారు ఎంతో ఖరీదు ఎంతో ఖర్చు పెట్టి అక్కడెక్కడ పోయి పాప్సం పొందాలి ఎందుకంటే మన ప్రభు ఎవరిలో బాప్సం పొందిను కదా నేను అక్కడ పోయి పాప్సం పొందుతా అని ఇక్కడ వరకు వాడు రక్ష రక్షణ అనుభవాన్ని అక్కడ పాప్సం పొందితేనే బాప్తిజమా జీవితం లక్ష లక్షలు పెట్టి అక్కడ పోతున్నారు పోయి అక్కడ మునిగి వస్తున్నారు అది పరిశుధ స్థలం అంట నీ హృదయమే పరిశుభ స్థలం అన్న విషయం మర్చిపోయింది బుద్ధి జీవితం అది పరిశుధ స్థలం ఎక్కడైంది మన ప్రభుని శిలి చేసింది ప్రవర్తలను చంపింది శిశులం చంపింది ఈ రోజు కూడా క్రైస్తల చిత్రవంత చేస్తుంది ఆ ప్రాంతం అది పరిశుద్ధ స్థలం ఏ రీతిగా పరిశుభ స్థలము పాత్రిగా గతించి క్రతమైనవి అది నీ హృదయమే పరిశుధ స్థలం అన్న జ్ఞానము ఎక్కడుంది క్రైస్తవ జీవితంలో ఇవన్నీ మర్చిపోయిన జీవితము అందుకే బుద్ధి లేని జీవితంలాగా తయారైంది కనీసం ఇప్పుడన్నా అది తయారు చేసుకోవాలా తన జీవితాన్ని సరి మీ డ్యూటీ చక్కపరచుకోండి మీ వాక్యాన్ని సరి చేసుకోండి థియాలజీ చదివి ఎండివ్ ఎం టెక్ ఏమైనా చేసి ఉండొచ్చు పెద్ద పెద్ద చదువు కలిసి ఉండొచ్చు కానీ ఈరోజు ఈ వాక్యం నేను హెచ్చరించింది ఈ చదువుకు సంబంధించింది కాదు ఈ జ్ఞానం ఆ జ్ఞానం ఇక్కడి నుంచి రావాల్సింది బైబిల్ నుంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా నా తను మాట్లాడు ప్రభ్వా నా జీవితం సరిచేయి నేను అన్ని తెలుసుకున్నవాన్ని అనుకుంటున్నా నాకు అంతా తెలుసు అనుకుంటున్నాను కానీ నాకు ఏం తెలియదు ప్రవ్వా నా తను మాట్లాడు ప్రవ్వా అని ప్రార్థన చేసిన వాళ్ళు చెప్పండి బైబిల్లో మార్పు మర్రిల గురించి మనం ఎన్నిసార్లు పెట్టున్నాం వాళ్ళు కూడా కదా మరియా ఏం చేసింది మార్త ఏం చేస్తుంది మార్త కూడా రక్షింపబడ్డామనే క్రైస్తవు రాలే మరియా కూడా క్రైస్తవ్ రాలే మార్త ఏం చేస్తుంది ప్రభు ఇంటికి ప్రభుకి అన్నం పెట్టాలా ఆహారం పెట్టాలా వస్తువులే మంచి మంచి పలహారాలు పెట్టాలనేసి వంటగదిలో అలసిపోతుంది రకరకాల వంటకములు తయారు చేయాల బోధకుడు ఎంతో కాలకాలను వచ్చిండీ మరియా ఏం చేస్తుంది తన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న వాక్యాలని నేర్చుకుంటుంది ఆయన చెప్తున్న సాక్షులన్నీ నేర్చుకుంటుంది ఆయన చెప్తున్న అద్భుతాలు పలాని ప్రాంతంలో పోయి సేవ చేస్తే ఈ రీతిగా జరిగినాయి పలాని ప్రాంతంలో ఈ రీతిగా మనుషులు నన్ను అని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తుంటే మరియా ఎంతో ఆసక్తితో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది బుద్ధి గల కన్యక మార్తా కన్యకని రక్షింపబడినదే ప్రభు అంటే ఇష్టమే ప్రభుని ప్రేమిస్తుంది కానీ ఈ లోకంలో అలసిపోతుందా లేదా ప్రభు అంటు మార్తా మారతా ఎన్నిసార్లు నేను హెచ్చరించాల రెండుసార్లు హెచ్చరిస్తున్నా మూడోసారి నేను వదిలేస్తా మార్తా మారతా రెండు చెప్పిండు ఇది ప్రవర్చనాత్మకమైన వాక్యాలు ఇవని మార్తా మారతా నీకు ఇంకొక అవకాశమే లాస్ట్ అవకాశం నేను మూడోసారి మారతా చెప్పాను మార్తా మార్తా రెండు నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు నువ్వు ఈ లోకంలో అలసిపోతున్నావు ఉదయం వరకు కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది బుద్ధి గల ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది మార్తా బుద్ధి లేనిది అయిపోతున్నది చూస్తే కన్యకనే బుద్ధి లేనిది కూడా కన్యకనే రక్షింపబడింది కానీ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నది అనేకమైన పనులు అలసిపోతుంది మన జీవితంలో కూడా అంతే కదా కుటుంబ ప్రార్థనకి ఇంటికి పిలిచి మీరు వాక్యం వినకుండా వంటగదిలో కూర్చొని ఉంటే ఏమైనా అర్థం ఉందా పాసర్కి ఏమన్నా తినమని ఆశ ఉంటుందా ఏ పాసర్ నాకు తెలుసు అని చెప్తున్నా పర్లోకరాజ్యము ఆహారానికి సంబంధించింది కాదని కూడా వాక్యం కదా తినడానికి త్రాగడానికి సంబంధించింది కాదు అది అక్కడ ఎప్పుడు ఆనందము సమాధానం ఉంటుంది దానికి సంబంధించింది కాబట్టి ప్రార్థనకు పిలిచినప్పుడు ప్రార్థనలు కూర్చొని పాస్తర్ చెప్తున్న వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగాల క్లారిఫై చేసుకోవాలా ఆ రక్తిగా మీరు వాక్యంలో బలపడాల్సింది పోయి అనేకమైన పనుల మీరు అలసిపోతే ఆ ప్రార్థన ఎవరికొరకు చేస్తున్నాము ఎందుకు మీ ఇంటికి వస్తున్నాం మీ నుంచి మేమేం ఆశించాం ఇవెందుకు చూపిస్తున్నాం ప్రభు మాకు చూపించండు కాబట్టి మీకు చూపించాలని మేము ఆసక్తితో ఈ ఈ ప్రాంతానికి వస్తున్నాం సేవకులంతే అందరం ఎందుకు వస్తాం ఇంటికి ఇవన్నీ విషయాలు మీకు చూపించి మన ప్రభు ప్రార్థన చేసిండ్రు తండ్రి నువ్వు నాకు అప్పగించిన వీరిలో నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదు ఇది సేవకుని ప్రార్థన సేవకురాలి ప్రార్థన నువ్వు నాకు అప్పగించిన వీరి అందరిలో కూడా నేను పోగొట్టుకోలేదు అని సాక్ష్యమే వాళ్ళ సేవ చెబుతామంటే అందువరకు ప్రయాసపడతాం మన సేవలో నాకు అప్పగించిన వీరిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు అన్న సాక్ష్యం నువ్వు అట్లా అటువంటి ప్రార్థన నువ్వు చేయగలవా బుద్ధిగల కన్యక ఆరితిగా చేస్తుంది కాబట్టి ఏమైంది ఆయన వచ్చే బుద్ధిగల కన్యకలు సిద్ధపడ సిద్ధపడినరు బుద్ధులని కన్యకలు సిద్ధపడలేదు కాబట్టి ఏం జరిగింది చదవండి కింద వారు కొనబోచుండగా బయటికి వెళ్ళిపోయినారు బుద్ధి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు చూడండి ఈ విషయం వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు బుద్ధి గెలవారు పెళ్లికి మనం వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు చూడండి అతనితో పాటు పెళ్లి విందునకు తర్వాత చాలు అంతటా తలుపు వివరణలు అంటే బుద్ధులేని కన్యగలకు తలుపు వేయబడింది ఇది నోవా కాలంలో జరిగిందా లేదా నోవా కాలపు పరిస్థితి ఏంది వాళ్ళు ఓడలోనికి వెళ్ళినాక ఏం జరిగింది తలుపులు వేయబడ్డాయి ఇది జాగ్రత్తగా పరిశీలించాలని ప్రవర్చనాలు తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటాయి చివరిగా నెరవేరబోతుంది మన కాలంలో బుద్ధి వారు బయటనే ఉంటారు ఎంత చెప్పినా వినర్వాళ్ళు బుద్ధి గల వారు లోపలికి వెళ్ళి తలుపులు వేయబడతాయి ఎవరేస్తారా తలుపులు చెప్పండి ఎవరేస్తారా తలుపులు మన ప్రభు మూస్తున్న తలుపులు బుద్ది గల వారు పెళ్లి బిందులోనికి పోయినారు బుద్ధి వారు ఈ లోకంలోకి వెళ్ళిపోయినారు ఇంకెక్కడ పోయి తెచ్చుకుందాం ఇంకెక్కడ పోయి పొందుకుందాం పరసాత్మ ఇంకెక్కడ పోయి సత్యాన్ని ఎత్తుకుందాం అని రకరకాల మీటింగ్స్ కి పరిగెత్తు ఉంటారు పరిగెత్తాల్సిన సమయంలో పరిగెత్తకుండా అవకాశం పోగొట్టుకున్నాక పరిగెత్తితే ఏమన్నా అర్థం ఉందా బుద్ధి చేసిన విధానం అది ఏం జరుగుతుందో మీకు ఎవరికన్నా తెలుసా బుద్ధి లేని పరిస్థితి ఏందో తెలుసా అక్కడ ఉందా వాక్యం అక్కడుందా వాక్యం తర్వాత తక్కిన కన్యకులు వచ్చి ఆ తరువాత అంటే పెళ్లి విందులోకి వెళ్ళినాక తలుపులు వేయబడినాక వాళ్ళు లోకంలో తిరిగి అప్పుడు బయటకు వస్తున్నారు వాపస్ వస్తున్నారు వచ్చి తలుపులు కొడితే ఏం జరుగుతుంది అయ్యా అయ్యా అయ్యా ఎన్నిసార్లు ఎన్నిసార్లు రెండు సార్లు ఒక దశలో ఎంత ప్రార్థన చేసినా వేస్టే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అన్ని పోగొట్టుకున్నాక ఎంత ప్రార్థన చేస్తే ఏ లాభం నేను యుగ సమాప్తి సమస్య విషయాలు జ్ఞాపకం చేస్తున్నా ఆయన వచ్చినాక గది తలుపులు వేయబడ్డాక ఫెండ్లీ జరుగుతుంది లోపల ఫెండ్లీ కుమార్తె బయట అది ఊహిస్తేనే ఒళ్ళు జల్దరిస్తున్నా ఫ్రెండ్లీ కుమారుడు లోపల ఉంటే సగం మంది ఉన్నారు సగం బయట ఉన్నారు ఈరోజు జరుగుతలేదా ప్రపంచమంతటా నేను ఎవరికి కించపాల్సిన ఎవరిని దుఃఖపరచలేను మీకెందుకుంది ఆసక్తి తగ్గిన వాళ్ళకి లేదు ఆసక్తి మీకెందుకు ఉంది ఆసక్తి దేవుని వాక్యం పట్ల మీ కొరకు ఒక పని అప్పగించబడింది అందుకొరకు ప్రభు మిమ్మల్ని అనిపించండి అదే మీ ఆసక్తి ఆ పని మీరు నెరవేర్తే చాలా అది నేను మీకు చూపించేసి వాఖ్యాని ముగిస్తాను ఇంకొక పది నిమిషాలలో వాఖ్యాన్ని ముగిస్తున్నా నేను జాగ్రత్తలు ఇప్పుడు ధ్యానించండి వాళ్ళకి గది తలుపులు తేయబడలేదు మీరు ఎవరు నాకు తెలియదు నా దగ్గర నుంచి వెళ్లిపోండి అని ప్రభు మాట్లాడతారు అక్కడ దాని తర్వాత ఏం జరుగుతుందన్న విషయము ఎవ్వరు మీకు చెప్పలేదు ఎవరు మీకు చెప్పరు నాకు తెలుసు కానీ ఒక బైబుల్ తప్ప ఎవరు చెప్పరు వుదిలేని కన్యాకల పరిస్థితి ఏమి లోపల పెండ్లైపోతుంది పెళ్లి కుమారి ఉంది పెళ్లి కుమారు నాడు తక్కిన వాళ్ళంతా బయట ఉన్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది ఆయన ప్రేమ మన ప్రభుకి ప్రేమ వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కన్యకలే కదా రక్షింపకూడవారే కదా కానీ ఆ పెళ్లి విందు అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు ఎరిసిగ పోగొట్టుకుంటున్నారు అంటప్పుడు కొంతకాలం కింద ప్రభు నాకు పరమగీతంలో నిర్పించడు ఈ పరిస్థితి బుద్ధి లేని పరిస్థితి ఏం జరుగుతుందా ఈ లోకంలో పెళ్లి విందు జరుగుతున్నప్పుడు బుధిరని కన్యకలు ఈ లోకంలో పోయినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇంటి వెనక చదవండి పరమగీతములు ఐదవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఏడు వచనంలో ఉంది నేను క్లుప్తంగా చేస్తాను ఏం జరుగుతుందో పరమగీతములు ఐదవ అధ్యాయము రెండవ వచనము ఏడవ రెండవ వర్షం నుంచి ఏడవ వర్షంలో బుధిరని కన్యకకు సాదృశ్యంగా ఉన్న శునమీరాలు గురించి అక్కడ చెప్పబడింది ఆమె ఎన్నిసార్లు ప్రభువు పిలిచినా ఎన్నిసార్లు తలుపు తట్టినా ఆమె తెరవలే ఎందుకంటే ఆమె కునికి నిద్రిస్తుంది కునికి నిద్రిస్తుంది అన్నది అక్కడ వాక్యం ఆమే సోమారి దానిలాగా అయ్యుండి మంచం మీద పరుపు మీద పండు ఉన్నది ప్రియుడు తలుపు కొడుతా ఉంటే తెలుస్తలేదు ఆయన కొట్టి కొట్టి విసిపు చెంది వెళ్ళిపోయి అనేక పలియాలు ప్రభు మనల్ని కొడుతున్నాడు తడుతున్నాడు లేపుతున్నాడు మధ్య రాత్రుల్లో ఉలికిపడి నువ్వు ఎందుకు ఎందుకు ఎందుకు ఉలికి పడి చేసినావు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తుండేమో ప్రార్థన చేయడమని నీకు రాత్రి నిద్ర ఎందుకు పడతలేదు బహుశా ప్రార్థన చేయమని నిద్ర వస్తలేదేమో నీ ఆత్మ రీతిగా ఘోషిస్తుందేమో ప్రార్థనలో కూర్చోమని కానీ నువ్వు గ్రహించలేదు ఎందుకంటే జ్ఞానం లేదు కదా పోగొట్టుకుంటున్నాం మనం ఇది ఒక వ్యక్తికి సంబంధించిన మాట కాదు సంఘానికి సంబంధించిన బోధ కనీసం ఇప్పుడన్నా మనము మేల్కొని ప్రార్థనలో సమయం గడపాలా వాక్యంలో బలపడం నేర్చుకోండి మీ దివిటీలు చకపరచుకోవడం అంటే అదే కదా వాక్యం మీ దివిటీ చకపరచుకోండి మీరు వింటున్న వాక్యం ఏంది మీరు గ్రహిస్తున్న వాక్యం ఏంది మీరు జీవిస్తున్న విధానం మిమ్మల్ని మీరు సరి ఇది ఒక మంచి అవకాశం తర్వాత ఉంటుందో లేదో తెలియదు రేపటి గురించి మనం అతిశయించదు కదా కాబట్టి ఈ బుద్ధులేని కన్యక శునమిరాలు తన ప్రియుడు తలుపు కొడుతుంటే నిద్రపోతూ తలుపు తెరవలేదు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు దాని తర్వాత ఆమె నిద్ర మత నుంచి మేల్కొని బయటికి వచ్చి తన ప్రియుని కొరకు వెతికితే దొరకలేదు ఆయన దొరకడు ఆయన దొరికే సమయంలో నువ్వు పట్టుకోకపోతే నువ్వు వెతికే సమయంలో ఆయన దొరకడు బుధిలోని కన్యాగం జరిగిన విషయం అదే శునివరకు జరిగిన విషయం కూడా అదే ఇవన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ బాక్యం బైబుల్ పుస్తకం అంతా ప్రవచనానికి సంబంధించింది ఆ రీతిగా గ్రహించలే క్రైస్తవ జీవితం ఎవరికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆయన ఇష్టమైన మార్గంలో ఎవడ పోతులేడు మళ్ళా చెప్తారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవనని చెప్పిన ప్రబల ఎప్పుడు ఇస్తుంటారు కానీ ఆయన మార్గంలో ఉంటే ఎందుకు గ్రహించలే స్థితిలో ఉన్నాం ఏం జరుగుతుంది తెలుసా శూన్యమినేం జరిగిందో వాళ్ళకైతే జరుగుతుంది అక్కడ వాక్యం మీరు చూస్తారు రెండు నుంచి ఏడు వర్షాలలో ఆమె సంత విధులు ఈ లోకస్తులు ఆమెను కొడతారు చిత్రవద చేస్తారు ఆమె ఆమెను చాలా హింసిస్తారు క్రైస్తవ సంఘము శ్రమల పోయే కాలంలో మనం ఇప్పుడు ఉంటున్నాం ఎందుకు బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేని క్రైస్తవ సంఘము శ్రమల గుండ పోయి అందరూ హత అవుతారని నేను మీకు ఒక ప్రవచనం చూపించి వాక్యాన్ని ముగిస్తాను చూడండి ఇది చెప్పడం కష్టం వినడం కష్టం పబ్లిక్ మరి విశేషంగా చెప్పడం కష్టం కానీ ఈ యొక్క వారము నాకు అనుగ్రహించబడింది నేను చెప్పకుండా పోను ఎందుకంటే నాకు శిక్ష నేను చెప్పకపోతే ఉత్తరవాదిగా నిలబెడతాడు దేవుడు కాబట్టి నేను మీకు తప్పకుండా ఇది చూపించేసి వాక్యం ముగించాల్సి వస్తుంది బుద్ధి లేని అందరూ మరణిస్తారు ఆ వాక్యం మీకు చూపిస్తాను ఈ లోకస్తులు వాళ్ళని హింసిస్తారు అందరి మీద మెడల మీద కత్తులు ఉంటాయి నేను కొంతకాలం నుంచి ఈ విషయాలు చాలా ధ్యానిస్తున్నాను ప్రవచనాలను ఎందుకంటే క్రైస్తవ సంఘం వీటికి ప్రాధాన్యత ఇస్తే ప్రభావ నాకు ఇష్టం ఉంది నాకు చూపించి ప్రభావ అంటే నాకు చూపిస్తాను డౌట్ నేను ఆ రీతిగా ప్రాధాన్యత ప్రభావ ఈ ప్రవేశాన్ని అర్థం చేసుకోవాలి అనేకలకు హెచ్చరించాలి అనేక సిద్ధపరచాలా అటువంటి సేవ చే నడిపించి ప్రభు అన్నాడు అందుకు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇవి చూస్తున్నాను అనేకలకు చూపిస్తున్నాను వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు స్వీకరించే వ్యతిరేకించ వ్యతిరేకించే వారిని నేను ఏం కించపరిస్తున్నాయి వారికి ఇంకా అవి గ్రహిం ఆ గ్రహింపు శక్తి వాళ్ళకి రాలేదు అని అనుకుంటున్న అంతే ప్రభు వాళ్ళు వీటిని వీటిని విశ్వాసంతో స్వీకరించలాగిన వాళ్ళ మనుషులను తయారు చేయ ప్రభు అన్న ప్రార్థన తప్ప నాకేం లేదు వాళ్ళకి కోపం లేదు ద్వేషం లేదు పబ్లిక్ లో దూషించడం కూడా జరుగుతూ ఉంటుంది అన్ని సహిస్తాం ఎందుకంటే ప్రభుకొకన్నీ సహించాలి మనం కానీ బుద్ధులని కన్యక బుద్ధులని వారు వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు చూడండి ప్రాణాలు కోల్పోతూ అప్పుడు ప్రాణాలని అప్పగిస్తారు ప్రభుకి నీ మీరికి ఉపతనం వచ్చినప్పుడు అప్పుడు ఏడుస్తావు ప్రభుత్వం క్షమించిన అయినా బుద్ధులని కన్యకలందరూ అప్పుడు ప్రార్థన చేస్తారు శూన్యాల ప్రార్థన అదే శ్రమల పోతూ కష్టాల పాలై అన్నీ పోగొట్టుకొని నీ మెడ మీద కత్తి ఉన్నప్పుడు అప్పుడు ఏడ్చుకుంటా పశ్చాత్తాపంతో ప్రభు నన్ను క్షమించినయన ఈ వాక్యం నాకు చెప్పబడిన జ్ఞాపకం ఉంది ఒక రచ్చు ప్రాంతంలో పలాని సమయంలో ఈ వాక్యం మీరు నాకు ప్రకటించినారు కానీ నేను తృణీకరించిన ప్రభు తగిన శిక్ష నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ప్రవ్వా నన్ను క్షమించినైనా నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తాను స్వీకరించి ప్రవ్వా నా పాపం క్షమించినైనా అన్న ప్రార్థన చేస్తారు చేసినాక వీళ్ళందరూ పెళ్లి మీందుకు అన్న వాక్యం ఒకటి అని మీకు చూపించేసి నేను ముగించుకుంటాను ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో ఉంది వాక్యం వీళ్ళందరూ మరణిస్తారు క్రైస్తవులు మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు బుద్ధి వారిని కాపాడుకుంటారు నీకు నిజంగా బుద్ధి ఉంటే శ్రమలు తప్పించుకుంటావు బుద్ధిని వారందరు శ్రమలలో పట్టబడతారు పట్టబడి హతసాక్షులు అవుతారు హత అప్పుడు ప్రభు చెంతకొస్తారు అప్పుడు వచ్చి పెళ్లి విందులో కూర్చుంటున్నారు విందులో కూర్చుంటున్నారు అప్పుడు వచ్చి పెళ్లి విందులో కూర్చుంటున్నారు ఆయనతో పాటు విందు చేస్తున్నారు కాబట్టి ఎంతో ఆలస్యం మంచి అవకాశం ఉన్నప్పుడు పెళ్లిలో పాల్గొనలేకపోతున్నారు అంతా పొగొట్టుకొని పెళ్లి విందుకు వచ్చి కూర్చుంటున్నారు చూడండి నాలుగు పద్నాలుగో వచ్చిన ఏడవ అధ్యాయం ప్రజ్ఞాన గ్రంథం ఏడవ అధ్యాయంలో వీళ్ళందరూ ఎవరు దానికి ముందు చూడండి పదమూడవశంలో పెద్దల ఒకడు ఈ తెల్లని వశ్రం ధరించుకున్నా వీరందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు అడిగను అందుకు నేను అయ్యా నీకే తెలియను తెలియను అనగా అందుకు ఇలాగూ నాతో చెప్పాను చూడండి చూడండి వీళ్ళు ఎవరు వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు మహాశ్రమలు బుద్ధి లేని మహా మహాశ్రమల పాలయతలని వాక్యం చలివిస్తుంది ఇంకా దీనికి సంబంధించిన వేరే బోధ ఏది చెప్పలేరు అనుకోండి నాకు తెలుసు ఇది ఖచ్చితంగా బుద్ధి లేని వారికి ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో శ్రమల ఆయన చింతకు రావాల్సిందే ఎందుకంటే ఎవరు కూడా నాకు ఇష్టం లేదు బుద్ధి వారిని కూడా ఆయన చింతగా నడిపించుకుంటాడు చూడండి తర్వాత వీళ్ళందరూ మహాశ్రమల నుండి వచ్చిన వారు గొరపిల రక్తంలో చూడండి తమ వశంను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది చూడండి బుద్ది వారు ఎప్పుడు రక్షణ అనుభవం పొందుతున్నారు శ్రమల కాలంలో గొర్రఫిల వస్త్రంలో వాళ్ళ గొరఫిల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉత్తుకుంటున్నారు ముందు ఎందుకు ఉతుకోలే క్షమలకు ముందు ఎందుకు రక్షణ పొందలే క్షమలకు ముందు ఎందుకు తమ ప్రాణాన్ని తమ జీవితాన్ని ప్రభు సమర్పించుకోలేదు అప్పుడెందుకు వాళ్ళ రక్తంలో అడుగుతున్నారు ఆయన రక్తంలో వాళ్ళ పాపకు జీవితాన్ని అప్పుడు పరుశుతపరచబడుతున్నారు మరణించే టైంకి మహాశ్రమలా గుండా వస్తూ అందరూ హతసాక్షులై ఆయన సన్నిధికి వస్తున్నారు అది అక్కడ వాక్యం వీళ్ళ గురించి నేను ఇంకా మరి విశేషంగా ధైర్యంగా చూపించాను కానీ వీళ్ళకి సంబంధించిన విషయం ఇంకొకటి ఉంది బలిపీటపు క్రింద ఆత్మలు అనే ఒక ప్రవచనం ఉంది బైబుల్లో అది మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ప్రంధంలో బలిపీటపు క్రింది ఆత్మలు అన్ని ఏడుస్తా ఉన్నాయి ఏడుస్తున్నాయి ప్రభు సన్నిధిలో ప్రవ్వా ప్రవ్వా నాద సత్య స్వరూపి ఎందాక ఈ భూమివాసులకు నువ్వు తీర్పు తీర్చకుంటావు మమ్మల్ని అనవసరంగా చంపిన వీళ్ళు అని ఈ బుద్ధి లేని ఆ రోజు పశ్చాత్తపడి రక్షింపబడిన వాళ్ళందరూ మరణించినాక ఆయన సన్నిధిలో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతు కొంతకాలం ఆగండి కొంతకాలం ఆగండి మీ సహోదరులు ఇంకా ఉన్నారు భూమి మీద మీ సహోదరులు ఇంకా ఉన్నారు భూమి మీద వాళ్ళందరు చనిపోయినాక వాళ్ళందరు హతసాక్షులు అప్పుడే నీ లోకానికి తీర్పు తీరుస్తా అంటున్నాడు మన ప్రభు చెప్తున్నాడు బుద్ధి లేని చనిపోతారు అందరు హతసాక్షులు అవుతారు అందరు హతసాక్షులు అవుతారు ఎప్పుడన్నా విన్నారా ఈ వాక్యం మీరు ప్రతి ఒక్కరు హతసాక్షులు అవుతారు అది ఖచ్చితంగా ప్రవచనం అది నెరవేరదు అని నేను ప్రార్థించాలనా ఆ గుంపులో మీరు ఉండొద్దు అని నేను ప్రార్థిస్తా బుద్ధి గల వారి గుంపులలో మీరు ఉండాలని నేను ప్రార్థిస్తాను బుద్ధి లేని వారి గుంపులలో ఉండొద్దు అని ప్రార్థిస్తా బుద్ధి లేని గుంపులో ఉంటే ఖచ్చితంగా నువ్వు హతసాక్షి కాక తప్పదు మహాశ్రమలలోకి వెళ్ళి నువ్వు వరి రాక తప్పదు భయంకరమైన శ్రమల కాలంలో నువ్వు పోవాల్సి వస్తుంది అంతే సంగం ఇవి నేనేవి చూడకుండా పోతున్నానని చెప్పేది అబద్ధ బోధ ఎక్కలేదు బైబుల్లో ఎవరు రుజుపచలేదు ఎవరు చూపించలేరు నేను గత ఇరవై ఐదు నుంచి ఎంత అడుగుతున్నా చూపించండి చూపించండి ఎవరు చూపించాను నాకు ఈ రోజు వరకు ఆ పుస్తకంలో ఉంది బ్రదర్ ఈ పుస్తకంలో ఉంది బ్రదర్ ఆ సినిమాలో ఉంది బ్రదర్ ఈ టీవీలో ప్రోగ్రాం నేను చూసాం బ్రదర్ బైబుల్లో ఉందా చూపించిన నాకు బైబుల్లో లేనిది నువ్వు స్వీకరిస్తే నీకు బుద్ధి లేదనట్టి మన ప్రభుయే బుద్ధి కదా బుద్ధి జ్ఞానంలో సల సంపదలు ఆయన ఏదైనా గుప్తంలో కాబట్టి మన ప్రభులు స్వీకరించినప్పుడు నువ్వు ఎందుకు వీటిని చూడలేవు ఈ సాయంత్రం సరైన నిన్ను పరిశీలించుకోని నేను వాక్యాన్ని ముగిస్తున్నాను కొంచెంసేపు కళ్ళు మూసుకోండి ఈ వాక్యాన్ని ధ్యానించండి నేను ఏ గుంపులో ఉన్నానో గుర్తించుకోవాల ప్రవ్వ నేను మార్తలాగున్నానా మరేలాగుననా ప్రవ్వ ఒకవేళ నేను మార్తలాగుంటే నన్ను క్షమించిన ఆయన నా జీవితాన్ని నీకు తిరిగి సమర్పిస్తున్న ఈ దినం శ్రమల కాలంలో సమర్పిస్తున్నారు బుద్ధి లేని వారు హతసాక్షులు అవుతూ వారి మెడల మీద కథలున్నప్పుడు మరణం మరణ ప్రపంచమంతట రక్తపాతము కొన్ని సంఘాలు మాయమైపోతున్నాయి మిడిల్ ఈస్ట్ లో క్రైస్తవులు అందరినీ నిర్మూలిస్తున్నారు అరేబియన్ కంట్రీస్ లో ఈరోజు పాస్టర్స్ చెప్తున్నారు పోయిన వారం వచ్చిన క్రైస్తవ కుటుంబం ఈరోజు లేదు ఎక్కడ పోయిందో తెలియదు ఇవే నేను ప్రపంచమంతట సంఘాలలో సభ్యులు మాయమైపోతున్నారు వాళ్ళ శర్రలు దక్కుతలేదు ఎక్కడ పోతున్నారో ఎవరు తెలియదు మరణకాండ జరిగి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచం అది మన దేశం మీదకి త్వరగా రానే ఉన్నది అది ఆల్రెడీ వచ్చి మన మధ్యలో కాబట్టి బుద్దిగాల కన్యకగా నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోవచ్చు నీ డ్యూటీని చక్కపరచుకో ప్రభా నన్ను క్షమించిన అయినా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభావ ఈ క్షణం నా పాపములు క్షమించినైనా నన్ను నీ బిడ్డగా స్వీకరించు ప్రవ్వా నేను ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రవసాన్ని ధ్యానించలే సమర్థించుకున్నాను నాకు అంతా తెలుసు అనుకున్నాను కానీ నాకేం తెలియదు ప్రభా ఈరోజు నేను ఎప్పుడు వినలేదు ఎప్పుడు చూడలేదు నీటిని ఈరోజు నువ్వే నాకు చూపిస్తావు ప్రవ్వా నా పట్ల కనికరం చూపించాను ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఈ క్షణం ఇంకొచ్చిన సేపట్లో మనం ప్రార్థన చేస్తున్నాం మీ హృదయాన్ని సరి చేసుకోండి ఒకవేళ మీరు ఇంకా మీ జీవితాన్ని ప్రభు సమర్పించకపోతే ఇది మంచి అవకాశం ఇటువంటి అవకాశం ఇంకొకటి ఉండకపోవచ్చు ఈ రాత్రి నిధులను నువ్వు వెళ్ళిపోతే నీకు రేపాటి దినమని ఉండదు రేపు అనేది చూడలే కాబట్టి ఈ దినమే నీకు మంచి దినం నీ అంతటి నువ్వు రాలేదు ఇక్కడికి కాబట్టి తీర్మానించుకోను నీ జీవితం అంతా సమర్పించుకో ప్రభు నా పాయినా నా నిర్లక్ష్యపు జీవితాన్ని క్షమించి ప్రభు నేను మార్తలాగా అనేకమైన పనులతో అలిసిపోతున్నాను ప్రభావ నన్ను క్షమించినైనా మరి ఆ ఉత్తమకున్నది ప్రభావ నేను ఎన్నుకోలేదు ప్రభావం క్షమించిన ఇప్పుడు నేను ఎన్నుకోవాలనుకుంటున్నాను ప్రభావ నన్ను స్వీకరించభ నన్ను ఆదరించి ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించి ప్రభ్వా కృపవార్లు అనుగరించి ప్రవా ముఖ్యంగా ప్రవేశ వారు అనుగ్రహరించి ఈ వాక్యాల నేను అర్థం చేసుకోవాలా ఇక్కడ రాని వాళ్ళు ఎంతమంది ప్రభావ ఇవ్వ అర్థం చేసినవి చెప్పాలా ప్రభావ చెప్పకపోతే నాకు శ్రమ తెలిసి ప్రకటించకపోతే నాకు శ్రమ మేము శమలకుండా పోకుండా ప్రవ్వ శమలను తప్పించుకునే వాళ్ళగా మాకు జ్ఞానం అనుగ్రహించి ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం కాలంలో ప్రార్థిస్తున్నాం ప్రభా పరిషత్తులకు తల్లి మీకు వందాలి నేను ప్రవ్వా ఈ ప్రాంతం మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు ఓ ప్రభావ మీరు ఇంతవరకు మాత్రం మాట్లాడనారు జీవితం యుగ సమాప్తులు ఏ రీతి నా ప్రజలు జ్ఞానం లేక నశించి అని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభావ బుద్ధులని కానీ జ్ఞానం లేక నశించిపోతున్నారు కానీ మీరు వచ్చేటైకి క్రైస్తవ సంఘం అంతా నిద్రిస్తుంది ప్రభా బుద్ధి కూడా బుద్ధి లేని వారు కూడా నిద్రిస్తారు ప్రభావ కానీ బుద్ధి వారు తమ ద్యూటిని చక్కపరచుకున్నారు ఈ యొక్క సాయంత్రం మేము మా ద్యూటలు చక్కపరచుకోవాలా మీరు ఇచ్చిన అవకాశాలను నీకు ఎంతో బదనాలు వచ్చిన వాళ్ళని అందరినీ ఆశ్రయించండి ప్రభావ వాళ్ళ ద్యూటర్లు చక్కపరచుకోవాలి మీ కొరకు జీవించాలా మేము వెలగాల ఈ లోకంలో అనేకలకు మీ యొక్క వెలుగును ఇక్కడ ప్రకటించే సేవకులను తయారు చేయండి ప్రతి ఒక్కరిని ఒక సేవకునిగా తయారు చేయండి భూతలకి సేవకులుగా ఇక్కడి నుంచి బయటికి తొమ్మిది సంవత్సరాలతో మీరు మనకి మరో తొమ్మిది సంవత్సరాలు మాకు అవసరం లేదు నాయన చాల్ చాలు ఈ తొమ్మిది సంవత్సరాలు ఏమి జరిగిపోతాయి ఎంతమంది కట్టడో తెలియదు ప్రభావ కానీ ఇంతవరకు మీరు మమ్మల్ని సజ్జలికలు పెట్టడం నీకు ఎంతో మననాలు ఇక్కడ ప్రతి పిడనే అమ్మను అయ్యను తమ్ముని చెల్లిని అందరినీ రక్షించండి ప్రభావ వాళ్ళ పాపం క్షమించండి నైనా సంపూర్ణంగా వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోగలను ప్రేరేపించండి ప్రభావ మీరు ఆకర్షించుకోండి తను వాళ్ళని నూతనంగా మీ యొక్క అభిషేకాన్ని ఈ వాక్యాలని వాళ్ళని చూడాలా ్రహించాలా వాటి జీవితాలను అవలంబించుకోవాలా అనేట్లా ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మేము తిరిగి తీ యొక్క తూతల కాపుల సర్పించండి మార్గం సహనం చేయండి తిరిగి మిమ్మల్ని స్థితించి గడిపరిచి మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయాలి రాధయ్యుల యేసు క్రీస్తు పరిశుద్ధం నా మమ్మల్ని ప్రార్థించున్నాను తండ్రి ఆమెయ్య ప్రేసలు రెప్ప విషయాలు రెండు సంబంధించి మాట్లాడితే మందా చేసుకుంటున్నాను మరి చివరగా హైదరాబాద్గా సమర్పించుకున్నాం